స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడానికి వన్నాాలిసయ అబ్రహాం విశాఖ యాకూబ్ల గొప్ప దేవ నిన్నా నేడు నిరంతరం ఏకరితి ఉన్న దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుధుల పరిశుద్ధుల పరిశుద్ధిల నీకిస్తుతులు స్తోత్రాలు అర్పించకుండా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపల్లో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మమ్మల్ని సజీవులెక్లో నిలబెట్టుకున్నారనైనా తివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించిన ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు దినం ఎంతో మంది చూడలేకపోయిన మమ్మల్ని సజీలు పెట్టుకొని ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావం సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అందరికి నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగులుగా కాలలుయ్య నా ప్రభ నా తండ్రి ఈ మధ్య కాల సమలో మీకు ఆ సన్ని కోసం ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రించండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభా పాటలదారు మైపల్లిని నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభా ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రదర్ ప్రెజరా యాత్రణాలు సాగుచుంద ఈలో ఒక యాంత్రణాలు సాగుచుంద ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినా క్రిస్తేసు నా తోడనుండు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నో ఒకసారి ఏడుపు ఒకసారి నో ఒకసారి ఏడుపు aina no kristesu na todanundu aina no kristesu na todanundu iloka yatra lonesaguchunda iloka yatra lonesaguchunda జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము గోరాంధకారుఫానులున్నాయి గోరాంధకారుఫానులున్నాయి అభ్యంతరములు ఎన్న ఉండు అభ్యంతరములు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ యాత్రలోనే సాగుచుండ నీవే ఆశ్రయం క్రీస్తే సుప్రభువా నీవే ఆశ్రయం క్రీస్తే సుప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించదవు నీతో ఉన్నాను విడువాలేదనుడు నీతో ఉన్నాను విడువాలేదనుడు నీ ప్రే మధురా స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను లోక యాత్రలోనే సాగుచుండత్రలోనే సాగు చుండ తోడై ఉండేదవు అంతము వరకు తోడై ఉండెదవు అంతము వరకు నీవో విడువావు అందరూ విడచినను నీవు విడువా అందరు విడచినను నుూ తాన బలమును నాకో సగెదవు ను తాన బలము నాకో సగెదవు నే స్థిరముగానుండ నీ కోరికైది నీ కోరిక ఇది ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒక్కసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు యినాను క్రీస్తేసు నాతోడనుడు తోడనుండు నాతోడనుడు ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ సాగుచుండా... యాత్రలోనే సాగుచుండ హ్యా థ్యాంక్ యూ దిలీప్ అన్న ప్రైజ్ లాదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రభువైన ఏసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధనలో పాల్గొందిన మీ అందరికీ నా శుభవందనములు అలాగే ఈ మధ్యాహ్న కాల సమయం అందు దేవుని స్వరం అయిన వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన ఈ యొక్క అవకాశం ఇచ్చిన రవి బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము వాళ్ళ జీవితాల్లో సదాకాలంతోడై ఉండను గాక ఈ వాక్యం ప్రవర్తిస్తుంది మనం కేవలం పరిశుద్ధంగా జీవించడానికే ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టే ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలమే రక్షణ పొందిన మనమందరము ఆయన కుమారులము కుమారుతలము కాబట్టి మనమంతా ఆయనను పోలి నడుచుకోవాలంటే ఆయన ఎట్లా పరిశుద్ధంగా జీవించిండో మనము అట్లా పరిశుద్ధంగా జీవించాలా అందుకే ఈ వాక్యము నీలో పాపముంటే నీ పాపపు జీవితాన్ని బయట నీలో బలహీనతలు ఉంటే ఈ వాక్యం నీ బలహీనతలను చూపిస్తుంది కాబట్టి దేవుని స్వరం వినిపించేటప్పుడు మనం ఏదైనా ఆయననే మాట్లాడతాడు నీ బలహీనతలను బట్టి నీ యొక్క పరిస్థితిని బట్టి నా పరిస్థితిని బట్టి కాబట్టి ఈ వాక్యం ప్రకటిస్తుంది కేవలం మనము ఆయన పరిశుద్ధ కలిగిన జీవితం జీవించడానికే కానీ ఎవరి మీద విరోధ బుద్ధితోనూ పక్షపాతంతోనూ కక్షలతో స్వబుద్ధితో ఈ వాక్యాన్ని ప్రకటించడం ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించి ప్రకటించేవి కాదు ఎవరైతే బంధకాల్లో ఉన్నారో పాపంలో ఉన్నవాళ్ళో వాళ్ళకి మాత్రం ఈ వాక్యం తగులుతుంది ఎందుకంటే దేవుడు మన పాపపు జీవితాన్ని మన యొక్క వేషధారణ జీవితాన్ని ఆయన బయటకు తీస్తాడు కాబట్టి ఈ వాక్యము కేవలము మనల్ని పరిశుద్ధత కలిగి జీవించడానికే పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి ఒక మనుషుల గురించో లేదంటే కొంతమంది మీదనో టార్గెట్ చేసి వాక్యాన్ని ప్రకటించట్లేదు చెవిగల వాళ్ళు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఐ పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయా నీకు వందనాలు తండ్రి ప్రవ్వా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగోనైనా ఈ గడిచిన కాలం నీ కృపలో కాచి కాపాడు ఇక నా తండ్రి కాచి కాపాడినావు తండ్రి ఎంతో మంది వాళ్ళ కలాలు ముగించుకున్నారు ప్రభా కానీ నువ్వు మమ్మల్ని సజీవ లెక్కలో తండ్రి నీకు వందనాలు ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన తండ్రి నీ స్వరం మాతో మాట్లాడు మాలో బలహీనతలు చూపించు మాలో ఏమైనా నీ పట్ల ఆయస్కరమైన జీవితం ఉంటే ప్రతిదీ బయట పెట్టు ప్రభా నువ్వే మాతో వాక్యం ద్వారా నీ స్వరం మాట్లాడమని నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ పిలిపీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము చూడండి పదిహేనో వచ్చినం ఏముందంటే పిలిపీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో ఏముందండి పదిహేనో వచ్చినం ఏముందంటే కొందరు అసూయ చేతను కొందరు కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు చూడండి ఇక్కడ కొందరు అన్నాడు కొందరు అంట అసూయ అంటే కోపము స్వార్థంతో ద్వేషంతో కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కొంతమంది కలహ బుద్ధి చేత ప్రకటిస్తున్నారు చూడండి అసూయ ద్వేషంతో దేవుని వాక్యాలు తీసుకొని ఎదుటి వారి మీద ఏం చేస్తున్నారు వీళ్ళు కక్ష తీసుకుంటున్నారు కానీ మన ప్రభు మనకేం చెప్తున్నాడో చూడండి కొందరు ఎట్లా ఉన్నారంట అసూయ చేత వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కొందరు కలహ బుద్ధి చేత అంటే భిన్నాభిప్రాయాలు వీళ్ళు రహస్యంగా బోధించడం ఎందుకు కలహాలంటే చూడండి ఐక్యంగా ఉన్న వాళ్ళని విడదీయడానికి స్థిరంగా ఉన్నవాళ్ళని కాబట్టి వీళ్ళంతా ఒక వంచకులు వీళ్ళు వీళ్ళంతా గొర్రె కప్పుకొని క్రీస్తనే ముసుకు వేసుకొని అపోస్తులని చెప్పుకొని వచ్చిన దొంగలు వీళ్ళంతా వీళ్ళంతా వంచకులు అంటే వీళ్ళంతా అబద్ధ బోధకులు దయ్యాల బోధన ఆశ్రయించే వాళ్ళు వీళ్ళు నిజమైన దేవుణ్ణి నిజమైన దేవుడి స్వరాన్ని విని వాక్యాన్ని ప్రకటించే కాదు వాళ్ళ స్వబుద్ధితో వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ దినము క్రైస్తవులు ఎవరైతే సేవకులు ఉన్నారో అందరూ అట్లానే ప్రకటిస్తున్నారు అందుకే దేవుని శువార్త సర్వలోకాలకి వెళ్ళలేదు ఎందుకు వీళ్ళు అట్లా చేస్తున్నారంటే చూడండి కొందరంట అసూయ చేత ప్రకటిస్తున్నారు కొందరు కలహ బుద్ధి చేత ప్రకటిస్తున్నారు మరికొందరు చూడండి ఇక్కడ చాలా రకాల మంది భిన్న మనస్సులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి మరికొందరు ఎట్లా ఉన్నారంట మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు కాబట్టి మనం ప్రకటిస్తున్నాం మనం వేషధారకుల్లాగా జీవించు వాక్యాన్ని ప్రకటిస్తున్నామా నిజంగా మనలో పరిశుద్ధత కలిగి ఉందా నువ్వు ప్రకటిస్తున్న వాక్యం నిజంగా నువ్వు పాటిస్తున్నావా నిజంగా నీ హృదయంలో దేవుని ఆత్మ ఉందా నువ్వు ఎట్లా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నావు నిజంగా నువ్వు దేవుని పరిశుద్ధత కలిగిన ఆయన స్వరాన్ని వినిపిస్తున్నావా ఏటిని ఆధారం చేసుకొని ఈ దినం నువ్వు నేను మనం పరీక్షిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలా కలహాలతోటో అసూయ చేతో దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు నీ స్వబుద్ధి కోసం దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు ఎందుకంటే నువ్వు ఒక వంచకుడిలాగా అయిపోతావు చూడండి ఒక మోసగాడిలాగా అయిపోతావు ఎవరైతే ఉన్నాడో చూడండి దేవుని శిష్యుల్లో యోధ ఎట్లయితే ఆయనతో ఉండి ఆయన శిష్యుల్లాగా ఉండి ఆయన ఎట్లా అప్పజెప్పిండో చూడండి అట్లాంటి వాడి వాడిలాగా నువ్వు నేను ఉండిపోతాం కాబట్టి మనం మంచి బుద్ధి చేత ప్రకటించాలా అంటే నువ్వు సత్యంలో ఉండి నిజమైన దేవుని సత్యాన్ని నువ్వు ప్రకటించాలా కాబట్టి మనల్ని దేవుడు ఏం చెప్తుందంటే మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుతున్నారు కాబట్టి మనమైతే మంచి బుద్ధి చేతనే ప్రకటించాలా దేవుని వాక్యాన్ని వేషధారకుల్లాగా ఉండి ప్రకటించొద్దు నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు వాక్యం ప్రకారంగా నడుచుకోకుండా నువ్వు ఒక వేషధారణనే ముసుగు వేసుకొని నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే బోధకులమైన మనకు కఠినమైన తీర్పు కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఉంది బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందదమని అనేక బోధకులు కాకుండు చూడండి అనేకులంటా బోధకులు కాకుండాడి అని మన ప్రభు హెచ్చరిస్తున్నాడు ఎందుకు చెప్పాలంటే నువ్వు ఒక్క చూడండి నీ యొక్క వాక్యమును నువ్వు సత్యాన్ని ప్రకటించకపోతే నీ వాక్యం విన్న మోసపోతారా లేదా ఈ దినము క్రైస్తవ జీవితం ఎందుకు చూడండి మూడు బారిన జీవితాలు ఎందుకు దేవుని సత్యంలో లేకుండా జీవచ్చల్లాగా శవాల్లాగా పడిపోయి ఉన్నాయంటే ఎందుకు చీకటి శక్తులతో నిండిపోయి ఉన్నారంటే మోసపరిచయ ఆత్మలు నిండిపోయినాయి అంటే ఆత్మలు నిండిపోయినాయి కేవలం చూడండి మోసపోయినారు కాబట్టి కాబట్టి మనమయితే వేషధారకుల్లాగా ఉండొద్దు నువ్వు బోధకుడు అయిన వాడివి నువ్వు వాక్యానుసారంగా జీవించి నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఆ పరిశుద్ధత కలిగి జీవించి నువ్వు దేవుని స్వరాన్ని ప్రకటించాలా నువ్వు అట్లా ప్రకటించకపోతే నువ్వు అట్లా కలహాలతోటి నీ స్వబుద్ధితోటి చూడండి పక్షపాతంతో అసూయ చేత కలహాల చేత నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నీకు నాకు దేవుని ఎదుట భయంకరమైన తీర్పు కాబట్టి నువ్వు సత్యంలో ఉంటే మంచి బుద్ధి చేతనే మనం వాక్యాన్ని ప్రకటించాలా ఈ వాక్యాలు కేవలం ఆయన మహిమ కొరకే రాయబడి ఉన్నాయి ఈ గ్రంథాలు ఈ లేఖనాలన్నీ వాటిని నీ సొంత బుద్ధి కోసమో నీ సొంత ఆలోచనల కోసమో నీ సొంత అభివృద్ధి కోసమో నువ్వు కానీ మోసాన్ని నువ్వు ప్రకటిస్తే మీకు భయంకరమైన తీర్పు ఆయన అగ్ని వచ్చి మీద దహించి మీ అందరినీ ఎందుకంటే మన తండ్రి కోపంగా ఉన్నాడు మన పట్ల ఎందుకంటే ఈ దినము ఆయన వాక్యాలు అయన గ్రంథంలో పెట్టిన ప్రతిదీ మనుషులు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రకటిస్తున్నారు చూడండి సత్యాన్ని పక్కన పెట్టించి వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు ప్రకటిస్తున్నారు కలహాలు తెచ్చే బోధలు ప్రకటిస్తున్నారు చూడండి అసూయ చేత ప్రకటిస్తున్నారు కానీ నువ్వు నేను మనము ఆయన సత్యంలో ఉంటే ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు నువ్వు ఆయన మార్గంలో ఆయన సత్యములో ఉంటేనే నువ్వు ఆయనలో బ్రతికింపబడతావు నీ ఆత్మ ఆయనలో బ్రతికింపబడుతుంది నువ్వు ఆయనలో వెలిగింపబడతావు నువ్వు సత్యంలో లేకపోతే ఆయన మార్గంలో లేకపోతే నువ్వు వెలిగింపబడవు కాబట్టి ఈ దినము క్రైస్తవ సంఘాలు ఎందుకంటే ప్రభు ఎప్పుడు ఒక గ్రూపుని లేదంటే కొంతమందిని చేసి ఎప్పుడు ఆయన వాక్యాన్ని ఆయన స్వరం వినిపించడు సృష్టి మొత్తానికి ఆయననే తండ్రి ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన అందరూ చెప్తున్నాడు ప్రతి ఒక్క దేశంలో కానీ ఎవరైతే బోధకులు ఉన్నారో మీరు మాత్రము మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అసూయ కలహాలు తెచ్చే బోధని ప్రకటిస్తే మీరందరూ ఆయన అగ్నికి ఆహుతైపోతారు కాబట్టి చూడండి మనం మాత్రము మంచి బుద్ధి చేతనే క్రీస్తుని ప్రకటించాలా ఈ లేఖనాలన్నీ ఆయన మహిమ కొరకే నువ్వు వాడుకోవాలా నీ సొంత జ్ఞానం కోసమో నీ సొంత కార్యాల కోసమో నీ సొంత అభివృద్ధి కోసమో నీ సొంత వాటి కోసం నువ్వు వాక్యాలు వాడితే నీకు భయంకరంగా ఆయన ఉగ్రత నీ మీదకు వస్తుంది కాబట్టి దేవుడు మనకు అదే హెచ్చరిస్తున్నాడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏంటంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను చూడండి మన ప్రభు ఆయన దుఃఖంతోనే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నారు కానీ ఈ దినము క్రైస్తవులందరూ ఆయనని దుఃఖపరుస్తున్నారు ఆయన సత్యంలో లేరు మోసపరిచే ఆత్మలతో ఉన్నారు వాళ్ళ స్వబుద్ధితో వాక్యాలు ప్రకటిస్తున్నారు కలహాలు తెచ్చే వాక్యాలు ప్రకటిస్తున్నారు ద్వేషంతో నిండి వాక్యాలు ప్రకటిస్తున్నారు చూడండి వేషధారకుల్లాగా గొర్రె చర్మాలు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆయన దుఃఖపరచుడి చూడండి అనేకులు అంట క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు ఆయన బిడ్డలే ఆయనకి శత్రువుల పక్కలో బల్యంలాగా అయిపోయినారు చూడండి ఆయన రక్షణ పొంది ఆయన నిజమైన దేవుడు తెలిసి ఆయన సత్యంలో నడిచి ఆయన ఇచ్చిన జీవం పొందుకొని అభివృద్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు ఆయనకి పక్కల్లో బల్యములాగా అయిపోయినారు వీళ్ళే మోసపోయినారు అపవాది చేతులు ఎందుకంటే ఆయన వాక్యానికి వీళ్ళు చోటు ఇవ్వలేదు మోసపరిచే ఆత్మల ఎందు వీళ్ళంతా దయ్యాల బోధన ఆశ్రయించినారు భ్రమపరిచే ఆత్మల ఎందు చూడండి వెలుగు దూతని నమ్మి వీళ్ళంతా ఏమైపోయినారు మోసపోయి ఆయనకే వ్యతిరేకంగా అయిపోయినారు శత్రువులుగా క్రీస్తు శిల్వకు ఆయన ఎందుకు ఈ లోకంలో మరణించిండు ఎందుకు ఈ లోకంలో జన్మించిండు ఎందుకు ఆయన శిల్వ శమను మోసిండు మన పాపముల నిమ్మితమే ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉండడానికే ఆయనతో నువ్వు ఉండాలా ఆయన ఎదుట నువ్వు ఉండాలనే నిన్ను ఆయన ప్రేమించిండు ఆ ప్రేమయే ఈ యొక్క జ్ఞాపకం అదే గుర్తు కానీ వీళ్ళేం చేస్తున్నారు ఆయనకి ఆయన చేసిన చూడండి ఆ సిల్వ శ్రమను మొత్తాన్ని తారుమారు చేసిండ్రు వీళ్ళు మోసపోయి పాపంలో ఉండి వీళ్ళు స్వబుద్ధిగా వీళ్ళ స్వంత జ్ఞానంతో వాక్యాలను ప్రకటించి మనుషులు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరినీ చూడండి ఈ దినము అజ్ఞానులాగా చేసి ఎవరిలో విశ్వాసం లేదు ఎవరిలో ప్రేమ లేదు ఎవరిలో తగ్గింపు తత్వం లేదు చూడండి ఎవరిలో జీవం లేదు ఎందుకు వీళ్ళంతా జీవం గల్లా దేవుని విడిచిపెడితే నువ్వు ఆత్మలో ఎట్లా బ్రతికింపబడతావు ఆయనలో లేకపోతే కాబట్టే ఈ దినం ఆత్మలో ఆయనలో అందరూ చచ్చిపోయిన శవాలైపోయి పడిపోయి ఉన్నారు ఒక్కరిలో జీవం లేదు ఎందుకంటే చూడండి వీళ్ళంతా ఆయనకి శత్రువులుగా నడుచుకొని వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చు ఆయన పదే పదే మన ప్రభువులు చెప్పిండు అనేక అబద్ధ వస్తారు నేను మీకు ముందుగానే చెప్పి ఉన్నాను మీరు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ఆయన బిడ్డలందరికీ విశ్వాసలైతేంది దాసులైతేంది సేవకులైతేంది ప్రవక్తలైతేంది ప్రతి ఒక్కరికి ఆయన ముందుగానే చెప్పిండు మిమ్మల్ని జాగ్రత్త కలిగి ఉండమని కానీ ఆ జాగ్రత్త మీరు లేరు కాబట్టే ఈ దినం మోసపరిచే ఆత్మలతో లక్ష్యం ఉంచి మీరు మీరు మోసపోయి ఏర్పరిచిన వారిని అందరినీ చూడండి సరైన గొర్రెలు కాయాల్సిన కాపరి ఆ గొర్రెలను సరిగా కాయలేదు ఆ గొర్రెల కాపరికి బలి అవుతాడు దేవునికి కోపానికి ఆ గొర్రెలు బలి కాబట్టి చూడండి మన ప్రభు ఎందుకు చెప్తుందంటే వీటిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను ఇప్పుడన్నా జాగ్రత్త పడండి మళ్ళీ మీకు తండ్రి ప్రభు మరలా జ్ఞాపకం చేస్తుండు నువ్వు ఎవరితో సాహిత్యం అంటే ఎవరితో నువ్వు ఈ దినం మోసపరిచే ఆత్మల ఎందువా దేవుని ఆత్మ ఎందువా ఎట్లా ఉన్నావు శరీరానుసారంగా ఉన్నావా ఆత్మీయులాగా ఉన్నావా వేటిని ఈ దినం లక్ష్యం చేసుకుంటున్నావు మనుషులను లక్ష్యం చేసుకుంటున్నావా వ్యక్తులను లక్ష్యం చేసుకుంటున్నావా లేదా సంస్థలను మినిస్ట్రీస్ ని దేన్ని జీవం గల దేవుడే నీకు లక్ష్యం అవ్వాలా ఆయననే పరిశుద్ధుడు నువ్వు ఆయన మీదనే లక్ష్యం ఉంచాలా విశ్వాసాన్ని కొనసాగించేది మన ప్రభువే నువ్వు ఆయన యొక్కనే ఉండాలా ఆయన గురి సైడే నువ్వు పరిగెత్తాలా కానీ ఈ దినం అనేకులు చూడండి మోసపరిచే ఆత్మల ఎందు లక్ష్యం ఉంచినారు వాళ్ళు భ్రమపరిచిండ్రు వీళ్ళు ఈ భ్రమంలో బతుకుతున్నారు కాబట్టే అనేకులు చూడండి ఆయన మన ఎదుట వస్తే వీళ్ళంతా ఎత్తబెడతామని రకరకాల బోధలు ఇవన్నీ ఎట్లా చూడండి ఎంతమంది మోసపోయినరు చూడండి ఈ దినం మనం చూస్తుంటే పాస్టర్లు గొప్పగా వెలిగింపబడిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ఉన్నారు చూడండి వీళ్ళకైతే భయంకరమైన తీర్పు కాబట్టి చూడండి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు ఏడ్చుచూ చెప్పుచున్నాను కాబట్టి మన ప్రభు మనల్ని ఇప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తుండు నువ్వు జాగర్త కలిగి ఉండు నువ్వు మంచి బుద్ధి చేతనే వాక్యాన్ని ప్రకటించు అంతేగాని నీ స్వబుద్ధితోనో నువ్వు కలహంతోనో అసూయ చేతనో ఈ లేఖనాలు ఉన్న ప్రవచనాలు వాడుకొని నువ్వు ప్రకటించినవంటే ఆయన అగ్ని మీద పడుతుంది ఆ అగ్నిలో నువ్వు భస్మమైపోతావు కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే భిన్నాభిప్రాయ బోధలు తీసుకొచ్చి మొత్తము సృష్టంతా భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళినారు ఆయన వాక్యం లేకపోతే పరిశుద్ధంగా జీవించడం అది మనుషులకు అసాధ్యమే కాబట్టి చూడండి నాశనమే పిలి పిలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము నాశనమే వారికి అంతము ఎవరికి ఈ చూడండి ఎవరికి అంతము ఆయన సిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళే మోసపరిచే ఆత్మలందు లక్ష్యం ఉంచిన వాళ్ళే కలహాల చేత అసూయ చేత స్వార్థంతో దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళకి నాశనమే వారికి అంతము వీళ్ళంతా నాశనమైపోతున్నారు కొన్ని దినాల తర్వాత చూడండి వీళ్ళంతా నాశనమే అవుతారు ఎందుకంటే మొత్తం ఆయన ప్రణాళికని వీళ్ళంతా తారుమారు చేసిండు ఆయన ముందుగా చెప్పిపోయిన మాట ఎవ్వరు వాళ్ళ హృదయంలో పెట్టుకోలేదు చూడండి ఆదాము అవ్వక కూడా దేవుడు ముందుగానే చెప్పిండు ఆ పొలము తినొద్దని కానీ ఆయన మాట వినకుండా తింటే ఏమొచ్చింది వాళ్ళకి మరణం వచ్చిందా లేదా వీళ్ళకి ముందుగానే చెప్పిండు మోసపరిచే ఆత్మల ఎందు మీరు లక్ష్యం నా పేరిట గొర్రె చర్మం కప్పుకొని అనేకులు వస్తారు వాళ్ళు తోడేళ్ళు నేను మీకు ముందుగానే చెప్పి ఉన్నాను మీరు జాగ్రత్త పడమని చెప్పిండు నువ్వు జాగ్రత్త పడపోతే నీకు నాశనమే చూడండి నాశనమే వారికి అంతము ఇది ఫైనల్ అన్నట్టు వీళ్ళకి కాబట్టి వారి కడిపే వారి దేవుడు చూడండి వారు తమ సిగ్గు పడవలసిన సంగతులు ఎందు భూ సంబంధమైన వాటి ఎందే మనసు కాబట్టి స్వార్థం ఎక్కడ వస్తుంది భూలకు సంబంధమైన చూడండి స్వార్థమే కదా ధనాపేక్షే కదా చూడండి నా పేరిట అనేకులను శిష్యులు చేయమంటే నువ్వు అనేకులను తీసుకొచ్చి నీ దగ్గరే బందీల్లాగా పెట్టుకున్నావు వాళ్ళకి జీవం ఎక్కడ ఇచ్చినావు నువ్వు ఇచ్చినావా జీవం ఎదుగురైన్ జీవం ఇస్తే నీకు లక్ష మందిని ఇస్తే లక్ష మంది నువ్వు శిష్యులు చేస్తే ఎంతమంది అవ్వాలా నువ్వు ఎక్కడ చేసినావు నువ్వు జీవం ఎక్కడ పెట్టిన వాళ్ళు నీ స్వాబుద్ధితోటి నీ స్వార్థంతో నువ్వు అసూయ చేత వాక్యాన్ని ప్రకటించి వాళ్ళందరినీ నీ గుప్పిట్లో పెట్టుకుంటే నువ్వు నాశనం అవుతావా లేదా నీకు నాశనం అవుతుందా రాదా నీకు ఇచ్చిన పిలిపేంది నీకు చెప్పిన మాట ఏంది నువ్వు చేస్తున్న విధానం ఏంది ఈ దినము క్రైస్తవులు ఎట్లా ఉన్నారు ఆయన సేవకులు ఈ సేవకులకి మాత్రము తండ్రి భయంకరమైన కఠినమైన తీర్పు ఉంటది ఈ సేవకులకి ఎవరైతే ఆయన పిలుపులో ఉండి అది నిశ్చయం చేసుకోకుండా జాగ్రత్త పడకుండా చూడండి ఈ భూ సంబంధమైన వాటి ఎందు మనస్సు వాటిని అనుసరించి నడుచుకొని వాళ్ళు మోసపోయే ఆత్మల ఎందు లక్ష్యం ఉంచి మోసపోయి ఏర్పరిచిన వాళ్ళందరినీ మోసం చేసిన వీళ్ళందరికీ చూడండి ఆయన ఆయన వాక్యాన్ని నువ్వు జీవాన్ని అనేకులు నింపాల్సిన నువ్వు అనేకులను చచ్చిపోయే వాళ్ళలాగా చేసేదానికి ను కారకుడు అయినావు ఈ దినం సేవకుడుగా నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు మర్చిపోయినావు నీకు మాత్రము అంతము రాబోతుంది నువ్వు సిద్ధపడి ఉండాలా వీళ్ళందరూ చూడండి వీళ్ళకి నాశనమే ఎందుకు వీళ్ళంతా భూ సంబంధమైన వాటి ఎందు మనసు నుంచి కలిగి దురాశ కలిగి స్వార్థమా కాదా నీకన్నా పైకి ఎదుగుతుంటే నీకెందుకు ద్వేషం నీకెందుకు అసూయ చూడండి దేవుని ప్రేమ నీలో ఉండమని చెబితే ప్రేమ కలిగి ఉండమని చెప్తే నువ్వేమో ధనాపేక్షతో దురాశతో నీ స్వార్థంతో చూడండి ఆయన బిడ్డలందరినీ రెక్కలు విరిచి నీ దగ్గర పెట్టుకున్నావా లేదా ఎక్కడ పోనిచ్చినా వాళ్ళు నువ్వు ఎగిరేలాగా నువ్వు ఎక్కడ వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినావు నువ్వు నేను ఇచ్చినా ట్రైనింగ్ ఎవరికి ఇచ్చినావు నువ్వు ట్రైనింగ్ నీ దగ్గర నీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బానిసులలాగా చేసుకుంటే ఆయన చూడండి మన ప్రభు స్వాతంత్రం ఇచ్చిండు ఆయన బిడ్డలకి నువ్వేం చేసినావు బానిసులను చేసినావు అందుకే నీకు నా వస్తుంది ఆయన అగ్ని వచ్చి నీ మీద పడుతుంది వీళ్ళంతా సిద్ధపడే ఉన్నారు వీళ్ళంతా గొరెల్లాగా ఈ గొర్రెల మీదకి వస్తుంది ఈ గొర్రెలు కాదు కదా తోడేళ్ళు కదా అందుకే వాటికి అగ్ని వచ్చి పడుతుంది కాబట్టి చూడండి భూ సంబంధమైన వాటి ఎందే విలంతా మనస్సు ఉంచున్నారు విలు వీళ్ళు వాక్యాన్ని ప్రకటించే వాళ్ళంతా వీళ్ళలో జీవం లేదు ఇళ్ళలో దయ్యాలు ఉన్నాయి వీళ్ళలో చూడండి ఇలాంటి వాళ్ళు భూ సంబంధమైన వాటి ఎందు మనస్సు వాళ్ళ స్వబుద్ధితో వాక్యాన్ని ప్రకటించినారు వాళ్ళ స్వార్థంతో వాక్యాన్ని ప్రకటించినారు కాబట్టి అనేకులను శిష్యులు చేయలేకపోయినారు అనేకులను వాళ్ళ యొక్క సంఖ్యలతో బందీలుగా పెట్టుకున్నారు చూడండి వీళ్ళు మోసపరిచినారా లేదా వాళ్ళు అనేక శిష్యుల్లాగా అవ్వాల్సిన వాళ్ళని నువ్వు నీ యొక్క వాక్యం నువ్వు దేవుని బిడ్డవి చూడండి సేవకులను ఎందుకు పెట్టిండు ఆయననే కదా సేవకుడు ఆయన పని నీ కప్పజెబితే ఆయనలాగా నువ్వు ఆ పని చేయకుండా నువ్వు భూ సంబంధమైన వాడిలాగా అనుకొని వాటి మీద మనస్సు నువ్వు స్వార్థంతో నువ్వు ప్రకటించి ఆయన ఏర్పరిచిన విధానాలంతా నువ్వు తారుమారు చేసి నువ్వు జీవిస్తున్నావు అందుకే ప్రభు మనకి ఏం మనకి చెప్తుందంటే వీళ్ళకి నాశనమే వారికి అంతము కాబట్టి వీళ్ళంతా భూసంబంధమైన వాటి అందే మనసు కాబట్టి చూడండి పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో ఏముందంటే మన పౌరస్థితి పరలోకం అందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నిమ్మిత్తము కనిపెట్టుకుని ఉన్నాము చూడండి మన పౌరస్థితి పౌరుడు అంటే ఎవరు ఇండియా పౌరుడు ఈ దేశస్తుడే కదా అమెరికా అమెరికా పౌరుడు ఎవరికి ఒక ఐడెంటిటీ ఇచ్చిండ్రీ లోకంలో వీడు పలానా దేశస్తుడు వీడు పలానా రాష్ట్రం వీడు పలానా కాలనీ వీడు పలానా చదువుకున్న పలానా గ్రూప్ సంబంధించిన వాళ్ళు అందరికీ ఐడెంటిటీ ఉంది వీళ్ళందరికీ కలిపి ఒక ఐడెంటిటీ ఉంది వీళ్ళందరి పౌరస్థితి అంతా ఎవరు పరలోక సంబంధమైన వాళ్ళు వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళంతా కాబట్టి నీ పౌరస్థితి ఎక్కడ ఉందంట పరలోకం మంది ఉంది కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు భూ సంబంధమైన వాటిలో కొట్టిమెట్టాడుతున్నావు నువ్వు నువ్వు భూ సంబంధమైన వాటి మీద కొట్టిమిట్టాడి నీ పౌరస్థితి పరలోకం మంది ఉందని మర్చిపోయి చూడండి నువ్వు నేను మనం ఎట్లా జీవిస్తున్నాము చూడండి పరలోకం మంది ఉన్నది అక్కడ నుండి ప్రభువైనా ఏస్తు క్రీస్తు అను రక్షకుని నిమ్మిత్తము కనిపెట్టుకొనిచున్నాము నీ పౌరస్థితి నా పౌరస్థితి నువ్వు ఒక యాత్రికుడవే ఈ లోకంలో నీ కాలాన్ని ముగించుకొని నువ్వు వెళ్ళాలా ఈ లోకంలో నిన్ను యాత్రిగా పెట్టిండు దేవుడు నిన్ను ఒక సేవకుడుగా పెట్టిండు ఎందుకు అనేకులకి నువ్వు పౌరస్థితి ఇవ్వాలా అనేకులని ఆయనకి నువ్వు ఏం చేయాలా సువార్థని ప్రకటించాలా అనేకులకి మన ప్రభువే రక్షకుడు ఆ రక్షకు నిన్ను అందరి జీవితంలో పరిచయం చేయాలా అందరికి నువ్వు రక్షణ ఇవ్వాలా అందరినీ శిష్యులు చేయాలా అందరినీ నువ్వు పౌర చూడండి నువ్వు అట్లా చేయకుండా నువ్వు భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచి నువ్వు మోసపరిచే ఆత్మలందు లక్ష్యం ఉంచి చూడండి దేవుని వాక్యం నుంచి నువ్వు పక్కకు వెళ్ళిపోయి నువ్వు మోసపోయి అనేకుల చేత ఈ దినము పాపం చేస్తున్నారా లేదా వీళ్ళు సత్యం ప్రకటిస్తే అందరూ పాపం చేయరు ఆజ్ఞ అతిక్రమించుటే పాపం కదా వీళ్ళు సత్యంలో లేకపోతే వీళ్ళు మోసపరిచే దయ్యాల బోధలో ఉంటే వీళ్ళలో సత్యం లేకపోతే ఆయన ఆజ్ఞలు వీళ్ళు పాటించగలరు ఆయన ఆత్మ లేకుండా ఆయన సహాయం లేకుండా ఆయన జీవం లేకుండా కాబట్టి వీళ్ళంతా పాపము దానికి కారణమైన వాళ్ళు ఎవరు ఈ యొక్క బోధకులు ఆయన సేవకులు ఆయన ఏర్పరచుకున్నా ఎవరైతే చూడండి వాళ్ళు కాబట్టి బోధకులకి కఠినమైన తీర్పు కాబట్టి చూడండి మన పౌరస్థితి ఎక్కడుందంట పరలోకం అందున్నది మన పౌరస్థితి పరలోకం అందు అక్కడ నుండి ప్రభువైన ఏసు క్రీస్తును నిమిత్తము నువ్వు కనిపెట్టుకోవాల్సింది మన ప్రభుని ఈ దినం మనుషులు ఎవరిని కలిపెట్టుకుంటున్నారు సంఘాల మీద పాస్టర్ల మీద మనుషుల మీద ఎవడో వచ్చి సహాయం దేవుడి మీద చూడండి ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు చూడండి ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు జగత్తి పునాది వేయబడక ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు పాపిస్టు వాళ్ళయ్యి ఉండాల్సిన మనల్ని ఆయన ప్రేమ చేత ఆయన రక్తాన్ని చిందించి ఆయన చూడండి మనకి విమోచన ఇచ్చిండు మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు ఆయన మీద నువ్వు కనిపెట్టుకోకుండా ఈ దినం ఎవరిని కనిపెట్టుకుంటున్నారు ఈ లోకమంతా చూడండి దేవుడి మీద నువ్వు కనిపెట్టుకుంటే నువ్వు మోసపోవు కదా కాబట్టే దేవుని మీద కనిపెట్టుకోలేదు ఎవరు ఆయన మీద ఎవరు లక్ష్యం ఉంచలేదు వేషధారకుల్లాగా ప్రార్థిస్తున్నారు వేషధారకులాగా వాక్యం చదువుతున్నారు కానీ నిజంగా వాళ్ళు ఆత్మతో సత్యంతో నిజంగానే ఆయన ఆరాధిస్తున్నారా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే నువ్వు సత్యమే ప్రకటించాలి కానీ కలహాలతో ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తావు భేదాలు పుట్టించే వాక్యాలు ఎందుకు ప్రకటిస్తావు మోసపరిచే ఆత్మల ఎద్దకి నువ్వు లక్ష్యం ఉంచి వాటిని ఇప్పుడు నువ్వు వచ్చి దానికి వ్యతిరేకుల్లాగా నువ్వు ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తావు కాబట్టి చూడండి సమస్తమును పిలి పిలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయండి సమస్తమునకు తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ చూడండి ఆయన నిన్ను పరిశుద్ధపరిచి రక్షణ పొందితే ఆయన మహిమనే నీలో పెట్టిండు నువ్వేం చేసినవు భూలోక సంబంధమైన వాటిని పెట్టి శరీరేచ్చలు కలిగి నువ్వు నువ్వు అపవిత్రుడు చూడండి సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును చూడండి తన మహిమ శరీరమునకు సమరూపము చూడండి సమంగా పెట్టిండు ఆయన ఆయన లాగా నిన్ను పెట్టిండు రక్షణ పొందితే ఆయన ఆత్మ నీలో ఉంటే ఆయన ఎట్లా జీవించిండో పరిశుద్ధంగా నువ్వు అట్లా జీవించాలా నిజంగా నీలో ఆయన ఆత్మ ఉంటే ఆయన పోలికగా నువ్వు నడుచుకోవాలా నిజంగా నువ్వు నడుచుకుంటున్నావా ఆయన పోలికగా నడుచుకున్న వాడు ఎవడు భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడు ఈ భూలోక సంబంధం మీద మనసు పెడితే జాగత్వం ఉంటది అపవిత్రత ఉంటది ధనాపేక్ష ఉంటది దురాశ ఉంటది విగ్రహారాధన ఉంటది మత్సములు చూడండి బింకములాడే వీళ్ళంతా గర్విస్తులు వీళ్ళంతా అబద్ధికులు అపవాదికులు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడే వాళ్ళు సత్యాన్ని చూడండి స్వార్థంతో ఉండేవాళ్ళు ఈ శరీరక సంబంధులు అంటే ఈ భూలోకమైన సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాళ్ళు నిజంగానే నువ్వు ఆయన మనసు ఆయన మీద నువ్వు పైనున్న వాటి మీద ఎదిగితే నీలో ప్రేమ ఉంటది నీలో మంచితనం ఉంటది నీలో దీర్ఘశాంతం ఉంటుంది నీలో దయాలత్వం ఉంటుంది నీలో ఆశా నిగ్రహం ఉంటుంది నీలో సాత్వికం ఉంటుంది వినయం ఉంటుంది నీకు పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటది చూడండి ఎందుకు అనేకులు చూడండి దేవుని ఎద్దకు రాలేకపోతున్నారంటే అన్యులంటే ఆయన బిడ్డల చూడండి ఊర్లకి వెళ్ళి చూస్తే ఈ పాస్టర్ ఎట్లా ఉన్నాడు చర్చికి పోయే వాళ్ళంది ఉన్నారని వాళ్ళు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక అన్యుడు రక్షణ పొందకుండా ఒక దేవుని బిడ్డనే అడ్డుపడుతున్నాడు అడ్డుగోడలాగా ఒక అన్యుడు అడ్డుపడట్లా దేవుని సువార్థకి ఆయన బిడ్డలే అడ్డుపడుతున్నారు పక్కలో బల్లెం తయారై ఎందుకు ఇక్కడ ఉంది కదా వాక్యము చూడండి ఎవరు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులే కదా వీళ్ళు ఆయన సువార్థకి అడ్డుపడే వాళ్ళంతా వీళ్ళు ఆయన బిడ్డలా శత్రువుల ఆయన సువార్థని అడ్డగిస్తుంది ఆయన బిడ్డలు కదా అయన చెప్పిన పిలుపు ఏంది ఆయన నిన్ను కలిగొండమన్నది ఏంది నిన్ను ఎట్లా జాగ్రత్త పడమన్నాడు నువ్వు ఎట్లా ప్రకటించమన్నాడు నువ్వు ఎట్లా జీవించమన్నాడు ఎట్లా నిన్ను నడుచుకోమన్నాడు నువ్వు అవి మర్చిపోయి నువ్వు మోసపోయి ఈ దినము అనేకులను మోసపరిచి ఈ దినము అన్ని జనులు రక్షణ పొందడానికి కూడా నీ ప్రవర్తన వలన వాడు రక్షణ పొందట్లేదు ఎవరి ప్రవర్తన ఈ శరీర సంబంధమైన వాటి మీద ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన ఆయన సేవకులని చెప్పుకుని ముసుగు వేసుకున్న దొంగలు వీళ్ళు వీళ్ళు దొంగలు వీళ్ళు చూడండి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ వీళ్ళలో ప్రేమ ఉండదు వీళ్ళలో స్వార్థం నోరు తిరిస్తే అబద్ధాలే వీళ్ళలో అంతా స్వార్థమే ప్రేమ ఉండదు అన్ని కపటపు మాటలే అవకాశవాదులు వీళ్ళు స్వార్థం కోసం వాడుకొని వదిలేసే రకాలు వీళ్ళంతా వీళ్ళ క్రియల వల్ల చూడండి అన్ని జనులు రక్షణ పొందలేకపోతున్నారు నీ ప్రవర్తనను బట్టి కాబట్టే నీకు నాశనమే అంతం చూడండి ఎందుకు నీ వల్ల చూడు నువ్వు పరిశుద్ధంగా జీవించి నువ్వు ఆయన సత్యాన్ని ప్రకటించి నీ జీవితాన్ని మార్చుకుంటే నీ నీ పొరుగు వారులు మారతారా నీ స్థితిని చూసి నీ పక్కన వాళ్ళు మారతారా లేదా ఈ దినం నిన్ను చూసి నీ ఎదుట వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరా నీ పక్క వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా నీతో తోటి సేవకుడు నీతో తోటి నీతో ఉన్న సాహిత్యం కలిగి ఉన్న వాళ్ళు సన్నిహితంగా ఉన్నవాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా నిజంగా నిన్ను ప్రభువులాగా పోలి నడుచుకోండి నీ గురించి చెప్పగలరా నువ్వు ఆ చెప్పే స్థితి నీలో ఉందా నీలో ఏ మచ్చ ఉందో చూడు నీలో ఏ నింద ఉందో చూడు నీ క్రియల వల్ల దేవుని స్వార్థ అడ్డగింపబడుతుంది అన్ని జనులు చూడండి ఎవరు వల్ల క్రైస్తవుల వల్ల ఆయన బిడ్డలే ఆయన బిడ్డలే ఆయనకి శత్రువులాగా తయారైపోయినారు ఆయన సువార్థకి ఆయన చెప్పిన పని మర్చిపోయి వీళ్ళు చూడండి ఈ లోకాన్ని ప్రేమించి ఆయనని విడిచిపెట్టి జీవం దేవుణ్ణి విడిచిపెడితే మీరు ఎట్లా బతకగలరు ఆత్మలో ఆయన లేకుండా మీరు ఎట్లా బ్రతకగలరు మీరు శారీరకంగా బతుకునే ఉన్నారు మీ ఆత్మలు ఎప్పుడో చచ్చిపోయినాయి మీలో సత్యం లేకపోతే మీరు చచ్చిపోయిన శవాళ్లే ఏముంటది అందులో శక్తి ఉందా శక్తి ఉండేది మన ప్రభువులోనే ఆయన ఆత్మ నీలో ఉంటే నీకు శక్తి ఉంటుంది ఆయన ఆత్మ నీలో ఉంటే నీకు స్వతంత్రం ఉంటది నువ్వు ఈ దినం బానిసుల్లాగా బతుకుతున్నావు ఆయన బిడ్డలందరూ బానిసల్లాగా చిక్కుకొని బతుకుతున్నారు కాబట్టి చూడండి సమస్తమును తన లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును ఎట్లా మార్చిండు మహిమ అంటే ఆయన శరీరంలాగా నీ శరీరాన్ని పెట్టిండు నువ్వు పోగొట్టుకున్నావు అపవిత్రుడు అయినవు ఎందుకు పరిశుద్ధమైన దేవుడు నిన్ను పరిశుద్ధ ఆయన ఆత్మ ఎందుకు నీకు ఇచ్చిండంటే ఆయన మహిమలాగా రావాలా అంటే ఆయన వెలుగు నీలో ఉంటే ఆ వెలుగు అనేకుల జీవితంలో వెళ్ళాలా అందుకొరకు ఆయన నిన్ను పిలిచిండు అంతకొరకు ఆయన మనల్ని నేర్పరచుకున్నాడు కానీ మనమంతా పిలుపుని మర్చిపోయి ఈ లోక సంబంధమైన వ్యక్తిలాగా జీవించినవు నువ్వు పైనన్న వాటిని ఎక్కడ వెతికినావు పైన వెతికితే తండ్రి కనిపిస్తుంది ఈ లోకం వెతికితే అంతా పాపమే కనిపిస్తుంది కదా మనుషుల స్వార్థం కనిపిస్తుంది మనుషుల్లో అహం కనిపిస్తుంది గర్వం కనిపిస్తుంది వాళ్ళ స్వబుద్ధి కనిపిస్తుంది వాళ్ళ స్వార్థం కనిపిస్తుంది నువ్వేటిని వెతికినావు వీటి మీద వెతికినావు కాబట్టి నువ్వు వాటి మీదనే చెప్పి చూడండి గొర్రె చర్మంలాగానే ఉన్నావు కానీ నువ్వు తోడేలువే ఆయన సత్యాన్ని ఎవరైతే ప్రకటించరో వాళ్ళందరూ తోడేళ్లే నేనైనా నువ్వైనా ఎవరైనా నువ్వు ఎన్ని సంవత్సరాల సేవకుడు అయితే ఎవరికి గొప్ప నువ్వు నలభై ఏళ్ళు సేవకుడు అయితే ఏంది ముప్పై చూడండి నువ్వు నలభై ఏళ్ళు సేవకుడువే ను మోసపోతే చూడండి నీకు అంతమస్తదా రాదా నువ్వు ముప్పై ఏళ్ళ సేవకుడువే రక్షణ పొందినవు ఒకప్పుడు వెలిగి శివార్త చెప్పినావు ఇప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నావు పాపం ఉన్న కదా ఆయన ఉగ్రత అంటే నీ ముప్పై ఏళ్ళ సేవ నిన్ను కాపాడుతుందా నీ నలభై ఏళ్ళ సేవ నిన్ను కాపాడుతుందా ఎక్కడ కాపాడుతుంది ఆయన వచ్చిన వరకు ఎవరైతే పరిశుద్ధంగా సహించి వాళ్ళ పరిశుద్ధంగా కలిపడతారో వాళ్ళే ఆయన ఎదుట నిలబడరు పాపిష్టి తరగా పాపిష్టి తరగా జీవించిన వాళ్ళు ఎట్లా ఆయన ఎదుట నిలబడతారు వాళ్ళంతా ఆయన ఉగ్రతకు కొట్టుకొని పోతారు వాళ్ళందరూ చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే నువ్వు ఎంత సేవకుడు అనో కాదు ఎంత ఆత్మీయుడవో కాదు ఎంత అనేది కాదు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు నీ మీద నింద ఉందా లేదో చూసుకో నువ్వు పరిశుద్ధుడివా కాదా నీకు వస్త్రాలు ఎట్లా ఉన్నాయో చూసుకో అవి నువ్వు చూసుకొని ముందు నీ ఆత్మని నువ్వు రక్షించుకో తర్వాత అనేక ఆత్మను నువ్వు రక్షిస్తావు నీకే అంతం వస్తుంటే నువ్వు అనేకులను ఎట్లా మార్చగలవు నువ్వే పాపంలో ఉన్నావు నువ్వే భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టినావు నువ్వే శరీర నిండి ఉండి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తా ఎట్లా ఆయన ఆయన మహిమ శరీరంగా ఉండి చెప్తేనే మహిమ జరుగుతుంది నువ్వు ఏ శరీరంతో నిండి ఉన్నావు అపవాది శరీరంతో నిండి ఉన్నావు కాబట్టి నీకు ఎట్లా మహిం నీ సేవలు ఎట్లా వెలిగింపబడతావు ఎట్లా అద్భుతాలు జరుగుతాయి కాబట్టి చూడండి ఈ బైబుల్లో జరిగిన మహత్కార్యంలన్నీ బైబుల్లోనే ఉండిపోయినాయి ప్రకృతి సంబంధంగా ఎక్కడా లేవు ఎందుకు అందరూ చచ్చిపోయిన సేవాల్లో అయితే ఎట్లా ఉంటది జీవం ఉంటేనే కదా జరిగేది జీవం దేవుడు ఉంటేనే కదా సమస్తం జరిగేది ఆయన ఆత్మ ఉంటేనే కదా స్వాతంత్రం వచ్చేది ఆ ఆత్మ నీకు ఉందా కాబట్టి చూడండి మనకేం చెప్తుందంటే రెండో కోరెందులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము ప్రభువే ఆత్మ చూడండి మన ప్రభువే ఆత్మ ప్రభు ఎక్క ఆత్మ ఎక్కడ నుండిను అక్కడ స్వతంత్రం ఉంటది నిజంగా ఈ దినము క్రైస్తవుల స్వతంత్రం ఉందా ఆయన ఇచ్చిండు స్వతంత్రం నిజంగానే ఉందా ఎట్లా ఉంది ఈ సేవకులైన వాళ్ళందరూ బానిసలు చేసి పాడేస్తే ఆయన సువార్థకులను సేవకులను చేయాల్సిన వాళ్ళందరూ సత్యాన్ని ప్రకటించిన వాళ్ళందరూ వాళ్ళ స్వబుద్ధితోనూ అసూయ చేతను స్వార్థంతో వాక్యాన్ని ప్రకటించి వాళ్ళు మోసపరిస్తే స్వతంత్రం ఎక్కడ వస్తుంది ఈ దినము అనేకులు బానిసల్లాగానే ఉండిపోయినారు దేవుణ్లో గొప్పగా వెలిగింపబడాల్సిన వాళ్ళందరూ ఈ దినము స్వతంత్రం లేదు ఎందుకంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు నువ్వు ఆయన మార్గంలో ఉంటే ఆయన సత్యంలో ఉంటే ఆయన జీవం ఆయన ఆత్మనే అప్పుడు నీ జీవితం స్వతంత్రంతో నిండి ఉంటుంది ఆయనలో లేకపోతే నీకు స్వతంత్రం ఎక్కడ కాబట్టి ఆయన ఎక్కడ చూడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండడం అక్కడ స్వతంత్రం వస్తుంది ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు సేవ చేస్తే స్వతంత్రం వస్తుంది బంధకాల నుంచి చిక్కుకున్న వాళ్ళు చీకటి శక్తులతో పీడింపబడిన వాళ్ళు అనారోగ్యాలతో బాధపడిన వాళ్ళు దయ్యాలతో పీడింపబడిన వాళ్ళు చూడండి మనుషుల చేతిలో చెక్కబడిన వాళ్ళు తోడేళ్లలో తోడేళ్ళ చేతిలో గొర్రెలు ఉన్నాయి వీటన్నిటికీ స్వతంత్రం నువ్వు ఇస్తావు ఆయన ఆత్మ నీలో ఉంటే కాబట్టి నీ జీవితం కూడా స్వతంత్రంతోనే ఉంటది నువ్వు ఈ దినం ఏటితో కుంగిపోయినవో ఏటులో భయపడుతున్నవో పిరికి వాళ్ళలాగా ఉన్నవో దేవుళ్ళు ఎందుకు తొలగిపోయినవో ఎందుకు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంటది కాబట్టి నీలో ఉంటే నువ్వు స్వతంత్రం పొందిన నువ్వు ఎవరి చేతిలో చిక్కబడినవో చూసుకో ముందు కాబట్టి చూడండి రెండో కొరిందులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది మనమందరము మనమందరం ఇక్కడ ఒకరి గురించి చెప్పట్లా ఈ సృష్టి మొత్తాన్ని గురించి ప్రభు చెప్తుండే ఏమని మనమందరము ముసుకులేని ముఖముతో చూడండి ముఖానికి ముసుకుందంట గొరెలాగా వచ్చిన చర్మానికి లోపల ఎట్లా ఉంది తోడేలే కదా ఇక్కడ ముసుకులేని ముఖం ముఖమే దాని మీద ముసుకేసినట్టు చూడు వాడు పాపే కానీ పరిశుద్ధమైన వాళ్ళలాగా ముసుకు పెడుతున్నాడు ఎందుకు నేను నమ్మించి నిన్ను బలి చేయడానికి కాబట్టి మనమందరము ముసుకులేని ముఖముతో చూడండి నీకు ఈరోజు నీకు ఏం ముసుకుందో నాకేం ముసుకుందో మనకేం ముసుకుందో ను నువ్వు చూసుకోవాలా నీ జీవితాన్ని పరీక్షించుకోవాలా చూడండి మనమందరము ముసుకులేని ముఖముతో ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతి ప్రతిఫలింపజేయుచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము నీకు ముసుకుంటే నీకు స్వతంత్రం రాదు చూడండి నువ్వు విని వాక్యాన్ని వింటున్నా నువ్వు ఆ వాక్యాన్ని పాటిస్తే నీ పాపపు జీవితం నుంచి నువ్వు విడుదల పొందుతావు కానీ విని పాటించకపోతే అద్దంలో నీ ముఖం ఎట్లా చూస్తే అట్లానే ఉంటాయి నువ్వు ఎట్లా ఉన్నావో గొంగలిపూరి అట్లానే ఉండిపోయినావు అన్నట్టు నీ భూమి ఎండిపోయిందో ఆ భూమి అట్లానే ఎండిపోయింది నిస్సారం లేదు జీవం లేదు చూడండి నువ్వు ఎట్లా అయితే ఉండాల్సిన ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉన్నావో ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఆ యాజకుడు దాన్ని చూస్తుంటే ఆ యజమానుడు అది ఎట్లా ఫలించే పనులు ఇవ్వట్లేదో నువ్వు కూడా పనులు ఇల్లేని చెట్టులాగా ఉండిపోయినావు ఎందుకు ముసుకుంది ముసుకుంటే చూడండి ముసుకు అంటే నీ పాపమే నీ పాపపు జీవితమే నీకు ముసుకు ఆ ముసుకుని తీసేసుకో ముఖాన్ని శుభ్రం చేసుకో ముసుగు పెట్టుకొని నువ్వు జీవిస్తే నువ్వు ఆయనను ఎన్నటికీ చూడలేవు కాబట్టి ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను చూడండి ముసుకు నీలో లేకపోతే చూడండి నువ్వు నిజంగానే గొర్రెవైతే ఆయన ఆత్మ నీలో ఉంటే నీకు స్వతంత్రం వస్తుంది అప్పుడు ఆయన మహిమ నీలో ఉంటది అది అద్దము వలె ప్రతిఫలింపజేయను అది ఫలిస్తది ఆయన మహిమ నీలో ఉంటే ఆయన వాక్యము నీలో ఉంటే ఆయన జీవం నీలో ఉంటే ఇది ఎట్లా వస్తుంది ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన పోలి నువ్వు నడుచుకున్నప్పుడే పైనున్న వాటిని వెతికినప్పుడే శరీర క్రియలను నువ్వు విసర్జించి విడిచినప్పుడే భూలోక సంబంధమైన వాటి మీద మనసు నువ్వు పెట్టకుండా ఉంటేనే అప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతిఫలింపజేయును నువ్వు మహిమ నుండి అధిక మహిమ చూడండి నువ్వు ఎక్కడ వేసినా పురుగులాగానే ఉన్నావు నలభై ఏళ్ళు వచ్చింది ముప్పై ఏళ్ళు వచ్చింది నువ్వు ఎన్నో అద్భుతాలు చేయాలా నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళు నువ్వు ఏమి చేయలేని ఉట్టి నిస్సారమైన భూమిలాగా ఉండిపోయింది నీ జీవితం ఎవరిని నువ్వు గొప్పగా నలుగురిని చేసినాను శిష్యులు ఆ నలుగురు శిష్యులు నా సువార్థను ఇట్లా చేసి దేవుడు నీ గురించి చెప్పగలడు సాక్ష్యం నీ గురించి ఎక్కడ చెప్పగలడు దేవుడు నువ్వు ఎక్కడ చేసినావు నీకే రక్షణ లేదు ముందు నీకే నీ ఆత్మకి రక్షణ లేదు ఎందుకు నువ్వు ముసుగు వేసుకొని జీవించినావు ఈ నలభై ఏళ్ళు నువ్వు ముసుగు వేసుకొని ఉన్నావు ఈ ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నువ్వు ఎంతకాలం దేవుని రక్షణ పొంది నువ్వు ఎంతకాలం జీవిస్తే ఏంది కాబట్టి చూడండి ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే నువ్వు ముసుగు వేసుకొని నువ్వు జీవిస్తే నువ్వు ప్రతిఫలింప చేయలేవు ఆయన మహిమను నువ్వు పొందుకోలేవు నీ పాప జీవితాన్ని నువ్వు సమాధి చేసుకో నువ్వు మళ్ళీ మారు పొందు అయన కనికరము నువ్వు పొందాలా ఆయన క్షమాపణ పొందాలా నీ నోటితో నువ్వు పాపాలు ఒప్పుకొని ఆయన ఎదుట నువ్వు ప్రాధేయపడాలా అప్పుడే నీలో నుంచి ఆ ముసుకుపోతుంది కాబట్టి ఎందుకు మన ప్రభు చెప్తుందంటే మనమంతా ప్రతిఫలం చేయాలంటే ఆయన మహిమను ఈ లోకమంతా నింపాలా ఆ మహిమను నింపాలంటే ఆయన ఆత్మ నీలో ఉండాలా నువ్వేమో బానిసుల్లాగా కొన్ని గొర్రెల చేతుల్లో అవి గొరెలాగానే ఉన్నాయి కానీ చేతుల్లో చిక్కబడిపోయి వాటితో సన్నిహితం పెంచుకొని వాటి అవి తోడేలు కదా నిన్ను ఎట్లా అవి స్వబుద్ధితో ఆధారం చేసుకుని ప్రకటించే గొరెలవి స్వార్థంతో వాక్యాని ప్రకటించే గొరెలవి అసూయ చేత ప్రకటించే గొరెలయి కలహాలు తెప్పించే గొరెలయి అవి గొరెలే కానీ తోడేలు పోయి వాటికాడ సాన్నిహితం పెట్టుకొని వాటితో సావాసం చేస్తే నీ ముసుకి ఎట్లా పోతుంది అదే ముసుగు వేసుకుని ఉన్న జీవులు అదే వేసధారణ కలిగి ఉన్న బోధకులు చూడండి అదే వేషధారకుని వేసుకున్న ముసుగు వేసుకున్న గొరెలవి దొంగ అపోస్తుల వాళ్ళు చూడండి వాళ్ళే నాశనం అయిపోతారు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు వాళ్ళ వెంట నువ్వు సాహిత్యం చేస్తే వాళ్ళతో పోయి నువ్వు సావాసం చేస్తే చూడండి వాళ్ళ పాపాల్లో నువ్వు కూడా పాలు పొందిన వాడివైపోయినావు అందుకే ఎవరైతే ఈ రీతిగా ప్రభు వచ్చే ఆయన ఉగ్రత వచ్చే ముందు కూడా ఇట్లనే ఉంటే వాటి నుంచి బయటకు వీళ్ళకి నాశనమే వారికి అంతం కాబట్టి చూడండి మహిమ నుండి అధిక నువ్వు ఆత్మీయంగా ఎదుగుదల చూడండి విశ్వాసంలో నుంచి దృఢ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి పొందుతున్నావు జీవం గల దేవుడు నీళ్ళు ఉంటేనే నువ్వు అభివృద్ధి ఫలించేది ఎప్పుడు ఆయన జీవం ఉంటేనే కదా ఈ సృష్టి ఫలించిందంటే ఆయన వాకు వెళ్ళింది అవి విన్నాయి ఫలించిన నువ్వు వినట్లేదు అందుకే నువ్వు పలించలేకపోతున్నావు ఎందుకు విని ఉట్టిగా వెళ్ళిపోతున్నావు వాక్యాన్ని నీ పాప జీవితాన్ని ఎక్కడ శుద్ధి చేసుకున్నావు నీలో బలహీనతలు నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు ఆయన ఎదుట ఎప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నావు ఏదో వాళ్ళు ద్వేషంతో వాళ్ళు ఏదో ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడు వాక్యం అనేది నీ పాపపు జీవితాన్ని బయట వేస్తుంది నిర్మోహటంగా దేవుడు నీ పాపపు జీవితాన్ని ఎందుకు ఆయన పరిశుద్ధమైన దేవుడు నువ్వు ఆయన రక్షణ పొందినాక నువ్వు పరిశుద్ధంగా జీవించాలా ఆ పిలిపికగా ఆయన నిన్ను పిలిచింది నువ్వు పాపంతో జీవిస్తే నిన్ను బయట ఎందుకు సేవకులను ఏర్పరచాలా ఎందుకంటే వాళ్ళందరూ పరిశుద్ధంగా జీవించాలా ఆయన మాటలు వీళ్ళు చెప్పాలా ఆయన పనులు వీళ్ళు చేయాలని అవి చెబుతుంటే నువ్వు విని జాగ్రత్త సరి చేసుకోకుండా పక్కకి వెళ్ళిపోతే నీ ముసికింకపోకపోతే నువ్వు పాపం జీవితాలు సరి చేసుకోపోతే ఆయన ఉగ్రత వచ్చేది మీ మీదకే కదా అవిధేయలేని వారి మీదకే కదా ఎవరు విధేయత చూపించలేదు కదా వాకి నీ పాపాలు సరి చేసుకుంటే లోబడినట్టు నువ్వు ఆయనకి భయపడినట్టు ఆయన పట్ల నువ్వేందంట విధేయత కలిగినట్టు ను ఎక్కడ చేస్తున్నావు విధి ఉట్టిగా పక్కకి వెళ్ళిపోతుంటే ఆ ఎవరి గురించో చెప్తున్నానులే నేను మాత్రం లక్ష నలభై మంది గుంపులో ఉన్నాను నేను మంచిగా ఉన్నాను నేను వాక్యం చెప్తున్నాను ప్రార్థన చేస్తుంటే నాలో ఏ పాపం ఉందో చూడండి ఆయన తలుచుకుంటే నీ పాప జీవితాన్ని నిర్మహటంగా ఆయన పెడతాడు ఎందుకు పెడతాడంటే నీ పట్ల ప్రేమనే ఉంది ఎందుకు పాపంలో ఉంటే ఆయన కోపానికి నువ్వు బలవతావు నువ్వు బలవడం ఆయనకి ఇష్టం లేదు ఎవరు నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు అందుకే ఆయన ప్రేమ చేతనే పునాది వేయబడకునిపోయి మనల్ని ఏర్పరిచింది కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ పాపాన్ని చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలా నీ ముసుగు తీసుకోవాలా నువ్వు ముసుగు తీసుకోకపోతే నువ్వు మహిమ నుంచి అధిక మహిమలోకి ఎట్లా పోతావు దేవుళ్ళు ఎట్లా అభివృద్ధి పొందుతావు నీలో ఎక్కడ సేవలో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఆ దయ్యాలు ఎట్లా కలుగుతాయి చీకటి శక్తులు ఎట్లా పోతాయి నువ్వు అధిక నుండి మహిమ నుండి అధిక మహిమలోకి పోకపోతే చూడండి నువ్వు చెప్తుంటేనే ఎదుటి వారు మాడలేకపోతుండ్రంటే నీలో ఆ పవర్ లేనట్టే కదా కాబట్టి చూడండి మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే ఆయన పోలికగానే నువ్వు నడుచుకోవాలా ఆయన పోలికగా నడుచుకున్న వాడు ఎవడు కింద ఉన్న వాటి మీద మనసు పెట్టడు శరీర క్రియల మీద మనసు పెట్టడు చూడండి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడు పైన ఉన్న తండ్రినే వెతుకుతాడు ఈ లోకంలో వాడు ఒక యాత్రికులాగానే ఉంటాడు కానీ వాడు పౌరస్థితి ఎక్కడ ఉంది పరలోకంలో ఉందని వాడికి తెలుసు కాబట్టి దాని గురించి జాగ్రత్త ఈ లోకం గురించి జాగ్రత్త కాబట్టి చూడండి రెండో కొరిందిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో అయితే కుయుక్తుగా నడుచుకునకూ కుక్తుగా అంటే కుయ్త్గానే కదా అపవాది మోసం చేసింది ఆదామవులని నువ్వు అట్లా నడుచుకొనకయ్యూ దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు చూడండి వంచన వంచకలు మోసగాళ్ళు సత్యాన్ని తారుమారు చేసి అబద్ధాన్ని చెప్పే వాళ్ళు బోధకులు వీళ్ళు వాళ్ళ స్వబుద్ధితో వాళ్ళ సొంత కార్యాల కోసం వాళ్ళ సొంత అభివృద్ధి కోసం వాళ్ళ సొంత పేరు పేర్ల కోసం జీవం గల దేవుణ్ణి వీళ్ళంతా మోసగాళ్ళు వీళ్ళకి అంతమే విలకి కాబట్టి ప్రభు ఏం చెప్తుందంటే చూడండి అయితే కుయిక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు అంటే వంచన అంటే మోసం చేయడమే చూడండి బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సమూకయ్య మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ప్రభువుకి ఆయన నామానికి నీ క్రియలో అవమానంగా ఉంటే నువ్వు విడిచిపెట్టు అబద్ధాలు చెప్పేవాళ్ళగా ఉంటే అబద్ధాలను మానేసాయి దొంగ మాటలు చెప్పి చూడండి నువ్వు మోసాన్ని ఆశ్రయించి మోసపురిచే మాటలు మోసపురిచే బోధ చేసినావనుకో వాటిని విసర్జించాలా ఎందుకంటే ఆయనకి నామానికి అవమానం తెస్తున్నారు ఆయన శిలువకు శత్రువులుగా మారిపోయినారు కాబట్టి చూడండి స్వబుద్ధితో వాక్యాలు ప్రకటిస్తున్నారు కలహాలు తెప్పించే వాక్యాలు ప్రకటిస్తున్నారు విషము నింపే వాక్యాలు చూడండి మనుషుల్ని క్రూరంగా చేసే వాక్యాలు అట్లా ట్రైన్ చేసి పడేసిండ్రు బోధకులందరూ వీళ్ళకి నాశనమే అంతం కాబట్టి చూడండి అవమానకరమైన కార్యములను విసర్జించి ఉన్నాము వీళ్ళు విసర్జించిండ్రు కాబట్టి పౌలు ఆయన ఆపోస్తులు అనే చెప్పుకుని ఆయన బిడ్డలందరూ వాళ్ళ జీవితాల్లో గొప్ప సేవ చేసిండ్రు వాళ్ళు కానీ ఈ దినము ఎవరు మిలికి ఇలాంతా మిలికి సేద క్రమంలో ఉన్నవాళ్ళు ప్రభువులు ఉన్నవాళ్ళు ఆయన ఇచ్చిన స్వాతంత్రం పొందుకున్న వాళ్ళు వాళ్ళ ముసుకులు తీసేసి వాళ్ళు ఆయనను పోలి నడుచుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళ సేవలో గొప్ప కార్యాలు జరిగినాయి ఈ దినము నువ్వు ఒక వంచకుడివే వంచకుడిగా ఉండి కుయుక్తుగా బోధిస్తూ వంచనగా బోధిస్తుంటే అపోస్తులని చూడండి దొంగ వాళ్ళు వంచకులు వీళ్ళు అపోస్తులు అని చెప్పుకునే వంచకులు దొంగలు ఉన్నారు వీళ్ళు కాబట్టి నువ్వు అలాంటి వారులాగా ఉన్నావా అలాంటి వారుగా ఉంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి కాబట్టి మన ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుందంటే చూడండి నీ క్రియల వల్ల అంటే నీ ప్రవర్తన వల్ల ఆయనకి అవమానం జరుగుతుంది కాబట్టి చూడండి రెండో కొరెందులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచనము మా సువార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారిని విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది రెండో కొరెందులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచనము దేవుని స్వరూపిమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమ్మితము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు నువ్వు ముసిగు తూసుకోలేకపోతున్నావు అంటే నిన్న చేసింది ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను గుడ్డి చేసేసింది కాబట్టే నువ్వు చూడలేకపోతున్నావు నీ పాపపు జీవితాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్నా నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎట్లా అయిపోయినావు వాక్యంలో అవిశ్వాసులు నీకు గుడ్డితనం వచ్చేసింది కదా పిలుపుని మర్చిన వాడు మర్చిపోతే పూర్వం తన పాపములకు కలిగిన శుద్ధి మర్చిపోయి ఎట్లా అయిపోతాడంట వాడు గుడ్డివాడైపోతాడంట రెండో పేతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఇక్కడ కూడా ప్రభు ఏం చెబుతుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రాలకి వాళ్ళ ఆత్మీయ కళ్ళకి ఏం చేసిందంట గుడ్డితనం కలుగు చేసే నువ్వు కాబట్టే నువ్వు గుడ్డివాడిలాగా ఉండిపోయినావు గుడ్డివాడి ఉంటే వాడి జీవితం ఎట్లా ఉంటుంది చీకటితో ఉంటది వాడికి ఎక్కడ వెలుగు కనిపిస్తుంది చూడండి గుడ్డితనంతో ఉంటే ఏం చూడగలవు మనుషుల బలహీనతను చూడగలవా మనుషులు ఎట్లా చూపిస్తున్నారో నువ్వు చూడగలవా దేవుని మహిమను నువ్వు చూడగలవా ఆయనని నువ్వు చూడగలవా ఆయన వెలుగు సంబంధమైన దేవుడే వెలుగు నువ్వు ఎట్లా చూడగలవు నువ్వు గుడ్డివాడి నీ జీవితం అంత నిండిపోయింది నీ జీవితం చీకటితో నింపిపోతే నువ్వు వెలుగు ఎట్లా చూడగలవు ఆయనని ఎట్లా ఎరగలవు కాబట్టి నిన్ను ఈ యుగ సంబంధమైన దేవ దేవత అంటే ఈ బోధకులే ఇల్లే వంచకులు వీళ్ళంతా అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళు అపవాదికులు వీళ్ళంతా వాళ్ళ చేతుల్లో చిక్కిపోయినావు నువ్వు వాళ్ళ స్వార్థంతో నిన్ను వాళ్ళు చూడండి ఆ తోడేలకు చిక్కిపోయినావు ఆ దెయ్యాలకు చిక్కిపోయినావు ఆ బోధలకు చిక్కిపోయినావు కాబట్టి అవిశ్వాసం అయిపోయినావు ఎందుకంటే దేవుని వాక్యం వినట విశ్వాసం వస్తుంది ఆయన వాక్యాన్ని నువ్వు లేఖనాలను పరీక్షిస్తేనే నీకు విశ్వాసం వస్తుంది నువ్వు వినలేదు అయన మార్గంలో లేవు ఆయన సత్యంలో లేవు ఆయన జీవంలో లేవు నువ్వు పరిశీలించలేదు నువ్వు వెళ్ళి మోసపరిచే ఆత్మలతోటి భ్రమపరిచే ఆత్మలతోటి ఈ దయ్యాల బోధని ఈ వంచల చేతుల్లో చిక్కపడితే వాళ్ళు నీ నువ్వు చేసి పడేసిండ్రు దేవుని వాక్యం లేకపోతే ఎవడైనా గుడ్డివాడే దేవుని వాక్యం లేకపోతే ఎవడైనా చచ్చిపోయిన శవం లాంటి వాడే ఎవడు ఆయన ఉంటేనే ఫలింపు వస్తుంది ఆయన లేకపోతే నువ్వు ఎట్లా ఫలించగలవు ఆయన నీలో లేకపోతే నీకు స్వతంత్రం ఎక్కడ వస్తుంది చూడండి అంధకారం దేనికి సాదృశ్యం బానిసత్వానికి సాదృశ్యం నువ్వు బానిసుడు అయిపోయినావు ఇంకా తెలుసుకోపోతే ఆయన రాబోతున్నాడు ఇంకెప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఆయన ఉగ్రత వచ్చి పడబోతుంది ఇంకెప్పుడు జాగ్రత్త పడతావు చూడండి అంధకారం అంటే బానిసులు నువ్వు బానిసుల్లాగా బ్రతుకుతున్నావు స్వతంత్రం లేదు నీకు ఎందుకంటే ఆయన ఆత్మ లేదు ఆయన ఆత్మ నీలో ఉండాలంటే నువ్వు సత్యంలో ఉండాలా అప్పుడే ప్రభు ఆత్మ నీలో ఉంటది నువ్వు పరిశుద్ధంగా ఉండాలా శరీర క్రియలతో ఉంటే ఎట్లా పరిశుద్ధంగా జీవించగలవు నువ్వు నీకు స్వతంత్రం ఎక్కడ వస్తుంది అందుకే నీ జీవితం నువ్వు అంధకారంతో నిండిపోయినావు కాబట్టి చూడండి మనము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే అయన బిడ్డలకి ఆయన ఏర్పరిచిన వాళ్ళందరికీ గుడ్డివలను చేసి పెట్టింది కాబట్టి చూడండి రెండో కొరిందికు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీగడితో ఏమి పొత్తు చూడండి అవిశ్వాసులతో వాళ్ళ అవిశ్వాసులే కదా వంచకులు కదా వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు అపోస్తులమని చెప్పి వేషం ధరించిన వాళ్ళు వాళ్ళు చూడండి స్వబుద్ధితో వాక్యాలు ప్రకటించే వాళ్ళు అసూయచేత వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కలహాలు చెప్తూ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు సత్యాన్ని తారుమారు చేసి వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు వాళ్ళతో నీకేంది జోడు జోడు అంటే ఏంది చూడండి జోడుగా ఉండు కలిసి ఉండడమే జోడు కదా వాళ్ళతో ఎందుకు నువ్వు కలిసి ఉన్నావు ఈ దినం ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు చివరి అవకాశం ఇప్పుడు ఇంకా ప్రభు ఇంకా ఎప్పుడు చెప్పడం నీకు ఎందుకంటే నీకు ఆఖరి చివరి అవకాశం ఇది నువ్వు పోగొట్టుకుంటే చూడండి ఆయన ఉగ్రతకి ఖచ్చితంగా పాత్రులు ఎందుకు చెప్తున్నా ప్రభు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము చూడండి పాపానికి చూడండి చీకటికి వెలుగుకి ఏంది సంబంధం రెండు ఒకటి కాదు కదా ఆత్మ శరీరము రెండు ఒకటికి ఒకటి విరోధమే కదా వాడు శరీరానుసారుడు నువ్వు ఆత్మానుసారుడు వాడితో నీకేంది సాంగిత్యము చూడండి ఎందుకు ప్రభు నిన్ను చెప్తుండు వాడు శరీరానికి జీవిస్తున్న వాడు శరీర నింపుకున్న వాడు వాడు స్వార్థంతో ఉన్నవాడు అలాంటి వాడితో నీకేంది సాంగత్యము చూడండి నీతి ఎవరు మన ప్రభువే కదా ఆయన నీతి నీలో ఉంటే నువ్వు ఆయనలాగా వెలుగులాగా ప్రకాశిస్తావు ఆయన నీతి సూర్యుడు కదా నీలో కూడా ఆ సూర్యుడు ఎట్లా ఉంటాడు వెలుగుగా ప్రకాశిస్తే ఏమవుతుంది చీకటి అంతా ఏమవుతుంది వెలుగు లేదా అలాగా ఉండాల్సిన నువ్వు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళవలసిన నువ్వు ఆయన ఆత్మను పొందుకొని స్వతంత్రము పొందుకోవాల్సిన నువ్వు ఎవరితో సాంగిత్యం చేస్తున్నావు దుర్నీతితో సాంగం చేస్తున్నావు అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నావు వెలుగు చీకటితో ఏమి పొత్తు నీకు వాళ్ళతో నీకేం పని అపవాదితో నీకేం పని నువ్వు దేవుని పిల్ల పిల్లవాడివి కదా నువ్వు దేవుని సంబంధమైన అయితే అపవాది సంబంధమైన ఎప్పుడు మొదటి నుండి పాపమే చేస్తాడు కానీ దేవుని మూలంగా పుట్టిన వాడు ఆయన బీజము వాణిలో ఉంటే వాడు పాపము చేయడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే వాళ్ళు సమస్తం ఎరుగుతురు కాబట్టి నువ్వు ఇలా ఉండాల్సిన వాడివి అపవాదితో నీకేం పని చీకటితో నీకేం పని శరీర క్రియలతో నీకేం పని నువ్వు ఆత్మానుసారుడు కదా నీలో ప్రభు ఆత్మ ఉంటే నువ్వు ఆత్మగా జీవించాలా ఆత్మలో బ్రతకాల ఆయన వాక్యంలో అభివృద్ధి పొందాలా దాంట్లో ఫలించాల్సిన నువ్వు ఈ అవిశ్వాసులతో నీకేం పని చూడండి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు దానికి దానికి రెండు ఒకటి కాదు కదా చీకటి ఏం చేస్తుంది అంత అంధకారంతో నింపి పెడతది ఏం కనిపిస్తుంది కళ్ళకి గుడ్డితనంగా ఉంటాయి అదే వెలుగు కలిగి ఉంటే అన్ని చూస్తారు చీకటిగా ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి భయంకరంగా ఉంటాయి చూడండి వాళ్ళతో పోయి నువ్వు పొత్తు పెట్టుకుంటుంటువి వాళ్ళతో పోయి నువ్వేం చేస్తున్నావు సాంగేత్యం ఇది నీకు ప్రభు ఎవరైతే వింటున్నారో ఈ సృష్టికి వాళ్ళందరికీ ప్రభు ఇచ్చేది ఇలాంటి క్రియలు నీలో ఉంటే వాటిని విడిచి బయటకు రాకపోతే నీకు మాత్రం ఆయన ఉగ్రత వచ్చి పాడుతుంది ఎందుకంటే మన ప్రభు చెప్పి చెప్పి వినకపోతే ఆయనకి కోపం వస్తే పర్వతాలు కూడా వణికిపోతాయి ఆయన ఎదుట ఎవ్వడు నిలబడలేడు మన ప్రభు రౌద్రం గల దేవుడైన బహు భయంకరమైన కోపం ఉంటది ఆయనలో ఆయన చెబుతున్నప్పుడు ఇప్పుడైనా చీకటితో నువ్వు పొత్తు పెట్టుకోవద్దు అవిశ్వాసులతో నువ్వు జోడీగా ఉండొద్దు చూడండి దుర్నీతితో నువ్వు సాంగత్యం చేయొద్దు ఈ దినం నువ్వు ఉన్నావంటే బయటకు రా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు బయటకు రాకపోతే నువ్వు చీకటితో ఉంటే ఆయన యొక్క ఉగ్రత వచ్చేది ఈ చీకటి మీదనే ఈ చీకటి తెగుళ్ళొచ్చి నిన్ను ముట్టుకుంటాయి నీ జీవితమే భస్మమైపోతుంది కాబట్టి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి చూడండి రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదే వచ్చిన మేముందంటే క్రీస్తునకు బెలియులతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది వాళ్ళు అవిశ్వాసులు వంచకులు మోసగాలు వాళ్ళు దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో నీకేంది పని నాకేంది పని వాళ్ళతో సాంగీత్యం ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇందుకు తెలిసి కూడా చేస్తున్నావంటే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు రాసిన పత్రిక మొదట అధ్యాయంలో ఉంది ఆయనను ఎరిగి కూడా చేస్తున్నట్టే కాదా పాపం నీకు తెలుసు ఇవి చీకటి శక్తులు ఇవి తెలుసు వీళ్ళు చీకటి మనుషులు ఇక్కడ సత్యం లేదు ఇక్కడ జీవం లేదు అని తెలిసి వాటి నుంచి నువ్వు బయటకు వచ్చి జీవం దేవుణ్ణి వెంబడించకుండా నువ్వు అక్కడ ఉంటే నువ్వు ఎరిగి పాపం చేస్తున్నావు చూడండి తెలియక పాపం చేస్తే ప్రభు క్షమిస్తాడు నువ్వు ఎరిగి పాపం చేస్తున్నావు కాబట్టి నీ ఉగ్రతను నువ్వే సమకూర్చుకొను నీ నాశనాన్ని నువ్వే కొందెచ్చుకుంటున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా నువ్వు ఎందుకంటే ఆ గడియలకు నువ్వు వెళ్ళబోతున్నావు కాబట్టి ఇప్పుడన్నా వీళ్ళ నుంచి బయటకు రా చూడండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక వాళ్ళు విగ్రహాలే కదా వాళ్ళు వాళ్ళ జీవం వల్ల దేవుడే లేడు వాళ్ళొక విగ్రహాలు నువ్వు నువ్వు పరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవుడి నిన్ను పిలిచిండు ఆయన ఆత్మను పొందుకొని స్వతంత్రం పొందుకున్న నువ్వు విగ్రహాలు లాంటి వాళ్ళతో ఏమి పొందక చూడండి మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము నువ్వు ఎవరి ఆలయము జీవం దేవుడు నువ్వు వెలుగు సంబంధి చీకటితో నీకేంది పొత్తు వాటితో సాంగీత్యం నీకెందుకు చూడండి మనం జీవం దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడై ఉందును వారు నా ప్రజలయ్యుందును చూడండి ఎవరికి ఆయన నివసిస్తాడంట జీవం గల దేవుడిని వాళ్ళు వెలుగుతో నింపుకొని ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆయన ఆలయం అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆయన ఆలయం అంటే నిజంగా పరిశుద్ధత ఉందా నీలో అందుకు దేవుడు ఇలాగ సెలవిచుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుడు నీలో సంచరిస్తాడు నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తావు నీ జీవితం స్వతంత్రం వస్తుంది బానిసత్వం నుంచి నీకు విడుదల వస్తుంది కాబట్టి నేను వారి దేవుడే వారు చూడండి ఆయన ప్రజలను ఇస్రాయిల్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు నువ్వు ఆయన బిడ్డవైతే చూడండి ఆయన ఆత్మను ధరించి స్వతంత్రం పొందుకున్న బిడ్డవైతే విలుగులాగా ఉన్న బిడ్డవైతే నిన్ను ఆయన విడవడు ఆయన కునకడు నిద్రపోడు నువ్వు అలా ఉండాల్సిన నువ్వు ఈ చీకటితో పొత్తు పెట్టుకొని సాంగిత్యం చేస్తూ వంచకలు చేతుల్లో ఉన్నావంటే ఆ వంచకులు వాళ్ళందరూ ఆయన అగ్నికి బలైపోతారు వాళ్ళందరికీ నాశనం వస్తుంది వాళ్ళతో ఉంటే నువ్వు కూడా నాశనం అయిపోతున్నావు నువ్వు కూడా భస్మమైపోతున్నారు ఈ సృష్టిలో ఎవరైతే ఈ రీతిగా ఉన్నారో వాళ్ళందరూ భస్మమైపోతున్నారు కాబట్టి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ మీద ప్రేమనే ఉంది ప్రభుకి కాబట్టి నీకు చిత్తన ఆఖరి అవకాశం ఇది మనుషులకైనా చివరి అవకాశం కాబట్టి చూడండి కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి ప్రతి చూడండి ఎవరికి చీకటితో పొత్తు పెట్టుకొని సాంగిత్యం దుర్నీతితో సాంగీత్యం చేస్తున్న వాళ్ళకి చెప్తుండడు చూడండి రెండో కొరిందులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచ్చినము కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు వాళ్ళంతా అపవిత్రకుల వాళ్ళలో పాపమే ఉంది పరిశుద్ధత లేదు కాబట్టి వాళ్ళతో నీకు పొత్తు వద్దు వారి మధ్య నుండి బయలు వెళ్ళుడి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలా ప్రత్యేకంగా ఉండాలా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ప్రభు నిన్ను చెప్తుండు ఎందుకంటే వీళ్ళందరినీ ఈ వంచకులందరినీ ఆయన భస్మం చేయబోతుడు వీళ్ళంతా నాశనం నువ్వు వాళ్ళతో ఉంటే నువ్వు వాళ్ళతో సంచరిస్తూ వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే నువ్వు కూడా బలైపోతావు నీకు కూడా నాశనం రాబోతుంది కాబట్టి ప్రభు నీకు చివరి అవకాశం ఇస్తుండు కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు వాళ్ళు చీకటి వాళ్ళు చీకటి మొత్తం భస్మం అయిపోతుంది కాబట్టి నువ్వు వెలుగు సంబంధిలాగా అవ్వాలా కాబట్టి నువ్వు జాగ్రత్త అలాంటి వాళ్ళతో సాంగిత్యం నువ్వు పెట్టుకోవద్దు నీ కొన్న గ్రుడ్డితనం నుంచి స్వస్థత ప్రభువిస్తాడు ఆయన ఎదుట వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే నీ చేసిన తప్పులను క్షమాపణ మారు మనసు పొందితే నీ నేత్రాలకు స్వస్థత ఇస్తే అప్పుడు నువ్వు వెలుగులాగా మారగలుగుతావు కాబట్టి ప్రభు నీకు ఇస్తున్న చివరి అవకాశము కాబట్టి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు తండ్రిని అయ్యిందును మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందునని సర్వశక్తి గల ప్రభు చూడండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును నువ్వు ఎప్పుడైతే ఇంతకాలం చీకటి శక్తులతో సాంగిత్యం పెట్టుకున్నావో పొత్తు పెట్టుకున్నావో అవిశ్వాసులతో జోడుగా ఉన్నావో గృడ్డితనంగా ఉన్నవో పాపం చేసినవో నీకు ఇస్తున్న చివరి అవకాశం ఏంటంటే మరియు నేను మిమ్మును చేర్చుకుందును ఎప్పుడు నువ్వు ఆయన ఎదుట ఒప్పుకుంటేనే నీ పాపాలను నీ ఆయన ఎదుట నువ్వు మారు మనసు పొందితేనే ఆయన క్షమాపణ పొందుకుంటేనే మరియు నేను మిమ్మల్ను చేర్చుకుందును మీకు తండ్రినై చూడండి మీకు తండ్రిలాగా ఉంటాడు ఒక కోడి ఉంటాడు బిడ్డలందరినీ రెక్కల నెడలో కప్పుకుంటాడు నిన్ను కూడా కప్పుకుంటాడు అంటే నిన్ను ముద్రించుకుంటాడని చెప్తుండ ప్రభు అప్పుడు నీకు మరణం రాదు కాబట్టి ప్రభు ఏం చెప్తుండంటే నేను మీకు తండ్రిని అయ్యి మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందునని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు నీకు చెప్తున్నాడు ప్రభు చెప్పేసిండు కూడా నువ్వు ఎట్లా నాశనాన్ని కొందేచ్చుకుంటావో ఆయన రెక్కల నీడలో ఆయనకి బిడ్డలాగా కుమారులాగా కుమార్తెలాగా అవుతావు ఆయన ముద్రలో ముద్రించుకుంటావు నీ జీవితాన్ని నువ్వు ఎట్లా తీర్మానించుకుంటావో నువ్వు తీర్మానించుకో ఒక్కటి మాత్రం చెప్పదలుచుకుంది ప్రభు ఏం చెప్తుండంటే చూడండి వంచకులు చీకటి వీళ్ళందరికీ నాశనం రాబోతుంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు అలాంటి గుంపులో ఉంటే వ్యతిరేకత అంటే సత్యంలో లేని వాళ్ళందరూ అవిధేయులైన వాళ్ళందరూ చూడండి దేవుని వాక్యంలో లేకుండా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సాంగీత్యంలో నువ్వు ఉంటే వాళ్ళకు జోడుగా నువ్వు ఉంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళతో నువ్వు ముట్టుకొని వాళ్ళతో నివసిస్తే నువ్వు కూడా నాశనం కాదు నేను నాశనం అవ్వకూడదని నువ్వు అనుకుంటే ప్రభు ఇచ్చే మారు పొందితే ఆయన నిన్ను ఏమనుకుంటాడంట మన ప్రభు చేర్చుకుంటాడంట ఆయన రెక్కల నీడలోకి నిన్ను కప్పుకుంటాడంట నువ్వు రెక్కల నీడలోకి కప్పుకుంటావు ఆయన కోపానికి ఆయన ఉగ్రతకి బలవుతావు నీ జీవితాన్ని మీ జీవితాలని మీకు మీరే తీర్మానించుకోండి పరిశుద్ధుడా మహోన్నతుడా కనికరం గల దేవ ఎసయానికి వందనాలు తండ్రి ప్రభా నిక స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభ అవిశ్వాసులకి విశ్వాసులతో ఏమి పొత్తుని అన్నావు చీకటితో వెలుగుకి ఏం పొత్తు అన్నావు వాళ్ళతో ఎందుకు దుర్నీతితో సాంగేత్యం అన్నావు ప్రభ అవును ప్రభాయన మేము జీవం గల నిన్ను వెంబడించాలా అప్పుడే మేము ఆత్మలో బ్రతుకుతాం ప్రభా అప్పుడే నీ ఉగ్రత నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటాం ప్రభా కానీ ప్రభా ఈ దినం ప్రభా మనుషులు ప్రభా నాయన ఈ యుగ దేవత వాళ్ళని గృడ్డి వాళ్ళగా చేసింది ప్రభా ఈ వంచకులు వాళ్ళందరినీ మోసం చేసిండ్రు ప్రభ వేసుకున్న వాళ్ళు కలహాలతో స్వభూధితో అసూయతో వాక్యాలు ప్రకటిస్తున్నారు ప్రభా నాయన జీవం లేని శవాలు అయిపోయినారు నువ్వు లేకపోతే నీ ఆత్మ లేకపోతే నీ మాటలు లేకపోతే ఆత్మలో జీవం ఎక్కడ ఉంటది కాబట్టి ఈ దినమంతా ప్రభా నాయన మోడు బారిన క్రైస్తవులందరూ నాయన తండ్రి నీ పిల్లుపులో ఉన్న వాళ్ళు కూడా నాయన ఎంతో కాలం నీ వాక్యాలు వింటున్న వాళ్ళు కూడా ప్రభా ఈ దినం మోడు బారిపోయినారు ప్రభా ఫలించలేకపోతున్నారు ఎండిపోయిన భూముల్లాగా ఉన్నారు ప్రభా పంట తేలేకపోతున్నారు ప్రభా తండ్రి పంట ఇవ్వాలవి అధికంగా పంటను పండించాల కానీ వీళ్ళు మోడు బారిపోయి నిస్సారం అయిపోయి పనికి రాని నేలలాగా అయిపోయినారు ప్రభా తండ్రి చెట్లు ఉండాల అనేక సంవత్సరాల నుంచి ఫలాలు ఇవ్వాలా కానీ ఎన్ని సంవత్సరాలు చూసినా వాటిలో నుంచి ఒక ఫలం కూడా రాని చెట్టులాగా మిగిలిపోయినారు ప్రభా పిల్లను కనలేని గొడ్రాల్లాగా అయిపోయినారు ఎంతో మందిని కనాలా ప్రభా కోడి పిల్లలను కనేటట్టు ఎన్నో ఆత్మలను కనాలా ఎంతో మందిని రెచ్చ కానీ ఈ దినం గొడ్రాల్లాగానే అయిపోయినారు ఎక్కడ లేదు ప్రభా జీవం లేదు ఎందుకంటే దయ్యాలను ఆయన వంచకులను మోసగాళ్లను ఈ యుగ సంబంధమైన దేవతలను ఆశ్రయించి గుడ్డి ప్రభా కనలేని నిస్థాయి స్థితిలో ఉన్నారు ప్రభా ఆత్మలను కనలేకపోతున్నారు ప్రభా పంటను పంట ఇవ్వలేకపోతున్న భూముల్లాగా అయిపోయినారు ప్రభా కాయలు గాయలేని చెట్లులాగా అయిపోయినారు ప్రభా తండ్రి తండ్రి మనుషులు బ్రతకాల ఆత్మలు కానీ అయిపోయినారు ప్రభా వీళ్ళకి జీవం నీవే ఇవ్వాలా జీవం గల దేవుడు నీవే కాబట్టి నీ వాక్యం ఎవరైతే హృదయాల్లోకి వెళ్తుందో వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు ప్రభ వడ్రాల్లాగా ఉన్న వాళ్ళు మళ్ళీ కంటారు మూడు జీవితాలు ఉన్న వాళ్ళు చిగిరింపజేస్తారు ఫలాలు ఇవ్వలేని చెట్లు ఏవైతే మళ్ళీ పండ్లిస్తాయి ఎండిపోయిన భూమి మళ్ళీ పంటిస్తుంది కేవలం నీ మాటలు వాళ్ళ హృదయంలోకి వెళితేనే నీ ఆత్మ ఉంటేనే వాళ్ళకి స్వతంత్రము కాబట్టి వాళ్ళు ఫలిస్తారు ప్రభా కాబట్టి నాయన ఈ జీవం అందరిలో అందరిలో ప్రభా మళ్ళీ ఫలించేలాగా మమ్మల్ని చేయమని ఆయన నీ రాక వరకు మా మీద ఏం నింద లేకుండా మచ్చలేకుండా ఏమీ లేకుండా ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా నీ ఎదుట నిలబడాలా నీ తీర్పులో మేము బహుమానం పొందుకోవాలా ప్రభావ అలాంటి ఆయన విధానంలోకి మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా వినిపించినందుకు నీకు వందనాలు చెప్తూ నగరేడీ తండ్రి బ్రదర్ ఒక ప్రే ప్రేరకు వస్తున్నా బ్రదర్ చెప్పనా చెప్పండి చెప్పండి మా మమ్మీ వాళ్ళ తమ్ముడు సామియల్ అని ఉన్నారు బ్రదర్ ఆయనకు బ్రెయిన్ లో ఒక చిన్న క్లాట్ ఉందంట అయితే ఒక త్రీ డేస్ అడ్మిట్ చేయాలన్నారు బ్రదర్ ఆయన గురించి ప్రేయర్ చేయండి సిస్టర్ కవిత గురించి ప్రే చేశాం కదా బ్రదర్ క్యాన్సర్ పేషెంట్ ఆమెకి రెండు బాగా మోషన్స్ అయ్యి ఏం తినలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట ఆ సిస్టర్ గురించి కూడా ప్రే చేయండి బ్రదర్ ఇంకా చిన్న బాబు కూడా ఆక్సిజన్ పైన ఉన్నాడు కదా బ్రదర్ ఒక న్యూ బార్న్ బేబీ చర్చ్ అబ్బాయి ఆ బాబు గురించి కూడా ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ మా మదర్ గురించి కూడా ప్రేయర్ చేయండి బ్రదర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది మా మదర్ కి ఓకే సిస్టర్ పరిశుద్ధుడు ఈ స్థాయి నీకు వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రంలో ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందో ప్రభా యొక్క బాలుడను మీరు ముట్టండి తాకండి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ బ్రెయిన్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత ఆ బ్రదర్ ఆ బాలుడకు ఏసుక్రీస్తున్ నామంలో తండ్రి అది కలుగును కాక అలాగే ఆ చిన్న బాలుడు ప్రభా యన బేబీ ఏదైతే ఆక్సిజన్ లేక బెడ్డు మీద ఉందో ఆ యొక్క మీద నుంచి మీరు లేవనెత్తండి ప్రభా మీరే సంపూర్ణంగా ముట్టి తాకి ఏసు క్రీస్తున్ నామంలో ప్రభా బేబీ సంపూర్ణంగా స్వస్థత కలుగునుగాక అలాగే కవిత సిస్టర్ని మీరు ముట్టండి తాకండి ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ప్రభానైనా తండ్రి మోషన్ సంస్థ ప్రభా ఆ యొక్క క్యాన్సర్ సమస్యతో బాధపడుతుంది ప్రభానైనా జీవం గల దేవుడో ప్రభానైనా తండ్రి ఏసుక్రీ పరిశుద్ధ నామంలో తండ్రి మీ యొక్క జీవం వెళ్ళి ఎక్కడైతే పాడైపోయినాయి వాటి అన్నిటి నుంచి రీస్టోరేషన్ చేసి వాటి అన్నిటిని తిరిగి బాగు చేసి సంపూర్ణంగా ఆ కవిత సిస్టర్ మీరు స్వస్థపరిచి మీకు సాక్షులుగా లేవనెత్తి మీరు అక్కడికి సిద్ధపరిచి ఆమె అనేకుని సిద్ధపరచాలా కాబట్టి కవితా సిస్టర్ కూడా ఏసుక్రీస్తు నామంలో అనారోగ్య సమస్యను బట్టి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక మెడిసిన్ సిస్టర్ వల్ల ఆమెను మీరు ముట్టి తాకి ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట ప్రభా తండ్రి పూర్తిగా ఆ సిస్టర్ని ముట్టండి తాకండి సంపూర్ణంగా ఏసు క్రీస్తు నామంలో ఆమెకు స్వస్థత కలుగునుగాక నా ప్రభా తండ్రి మెర్సీ సిస్టర్ కుటుంబం అంతా ప్రభా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని ఈ సిస్టర్ కూడా గొప్ప సేవ చేయాలా మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అనేకుల జీవితాల్లో ప్రభా మీ జీవం పెట్టాలా ప్రభా అనేకులను మీ చింతక నడిపించాలా కాబట్టి ఈ సిస్టర్ కూడా గొప్ప సేవకురావులుగా ఏసు క్రీస్తు పరిషుద్ధ తండ్రి అది అవునుగాక ఈ యొక్క ప్రాధాన్శములు అన్నిటికీ మీరే జవాబు దయచేసినందుకు మీకు వేలాది వంద కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పర్షుత్ర బాబు తండ్రి మీకు వననాలనైనా కృపగల దేవ స్తోత్రాలేశయ్య ఈ ఉదయ కాలం నుంచి ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడదు మీకు ఎంతో వందనాలు ప్రభావ మేముంటున్న కాలం బహుభయంకరమైన కాలంనైనా ఎక్కడ చూసిన మోసము ఎక్కడ చూసిన తను అన్యాయం ప్రోవా ఎక్కడ చూసిన అక్రమం తండ్రి అనేట్ల ప్రేమ చలారిపోయింది ప్రభావ కాబట్టి అవన్నీ ప్రపంచమంతట భ్రష్టత్వం సంభవించినాక అప్పుడు మీరు అక్కడ అన్నారు ఆ విషయాన్ని మీకు క్షణం గంకం చేసుకుంటున్నాం కాబట్టి మేము ఆ రీతి ఉండకుండా జాగ్రత్త పడాల కేవలం మీ యొక్క సహాయం చేత నడిపించండి మేము ఏం చేయాలన్నా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థున్నాం రూట్ సిస్టర్ గురించి మేము బ్రదర్ చేసినాం ముట్టి స్వస్థపరచండి ఆ కంటి సంపూర్ణంగా తెచ్చండి ప్రభావ ప్రతి హీలింగ్ గిఫ్ట్స్ వాళ్ళకి అనుగ్రహించి మహిమం దండి తండ్రి ప్రతి తమ్ముడు విషయంగా ప్రార్థించినంగా బ్రదర్ని మీరు ముట్టి స్వస్థరచండి ఆ బ్రెయిన్ క్లాట్ బ్లడ్ క్లాట్ కరిగిపోనుగా ఏ సూకరిస్తున్నాం అమ్మ ప్రభావ హీలింగ్ దయచేసి సంపూర్ణ నడిపించండి జాబ్స్ లేని వారికి జాబ్స్ అనుగరించండి కుటుంబంలో శాంతి సంబంధం తెచ్చేయండి ప్రతి ఒక్కరిని తను మళ్ళీ సరస్వతలు నడిపించి మీ రాకవర్గం వలస పరచుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఆయన అల్ఫయ్యో ఓ మేఘయో మీరే ప్రభా ఆ దియో అంతము మీరే ప్రభా ఆకాశాన్ని భూమిని చూయించిన మహాగుప దేవుడు వేసే ప్రభా మీకు వందనాలు ప్రభా వేసేయా మీ బంగారు పాదలకు లెక్కలేనని వందనాలు వేసే ప్రభా పశువురా గొప్పదేవా కృపమైడా సర్వాధికారి జీవం గలదేవా మా మార్గము మా సత్యము మా జీవము మీరే ప్రోభ ఓ దేవ మీకెంతో లెక్కలేనని వందనాల ప్రభా దేవ పగలు మేఘ స్తంభమై అగ్ని స్తంభమై ప్రభా మీ కొరికై సమర్పించుకున్న జీవితాలని మీరు కాపాడుతున్నా మీద బట్టి మీకు బంధనాలు ఇస్తే ప్రభావ మీకొరకై రోషం కలిగి జీవితాన్ని మేము జీవించాలా ప్రభావ సమర్పించుకొని వాళ్ళు ప్రభా మీరు ప్రేరేపణతో ప్రభుత్వం సమర్పించుకొని ముందుకు సహాయం మీరు దయచేయండి ప్రభా మీరు అక్కడ తీవరలో ఉంది ప్రభా మీ సూచనలు అన్ని నెరవేరుతునే ఏ ఒక్కటి తప్పుకోకుండా కానీ నిర్లక్ష్యమైన జీవితం ఉండకుండా మీకొరకై సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వాళ్ళు ఒక జ్ఞానం దయచేయండి మరి మీ యొక్క ఆత్మ నడిపింపు ఆత్మశక్తి మాకు కావాలా దాన్ని మేము పిందల కాడిన పొందుకొని ప్రభా మీ కురకే రోషణం కలిగి ప్రభా ఈ లోకంలో జీవించారు సహాయపడండి కృపజీవించండి ప్రభావ ఎన్ని ప్రభాషోధనలున్నా ఇరుకులున్న ఇబ్బందులు మీరెక్కల కింద మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా మీకు వందనాలు ఈ ప్రభావ వాక్యం చెప్తా మీరు మాతో మాట్లాడిన ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభావ మీరు పరిశీలించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్క హృదయంలో మీ వాక్యాన్ని నీరు కటిఫలింపు దయచేయండి వేసు రక్తమే జయం ఏసు నామే జయం హుయ సర్వాధికారి జీవం కలదేవా మా రక్షక మరి నిరీక్షణ మీరే సిస్టర్ ఎవరెవరు ప్రేరు అయితే ఎప్పుడు పాటు అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ లేవన్న దళీక్షణం ఏసుక్రీస్తు నామంలో కలిగి అభ్యర్థులు మీరు మీ నామంకి మహిమ తెచ్చుకొని మీరే యుగ మీ నామంకి మహిమ కలుగును గాక యేసు క్రీస్తు ప్రశస్త నామము ప్రార్థన చేసిన తండ్రి పరిశుద్ధ ప్రేమ గల దేవ చేయము వల తండ్రి ఏ సమిక మీ వంద స్తోత్రం ప్రభావ సర్వనంతత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నిన్న నేడు ఎకరీతిగా మా ప్రియ పర్లోక తండ్రి మీ పాదాలకు వంద నాలుగు ప్రభా ఇంకనైనా గడిచిన కాలంతో మమ్మల్ని కాచి కాపాడిన ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా నీ స్వరం ఇంటోకనైనా నీకు పెట్టకునైనా మీరు ఇచ్చిన కొత్త దినతను బట్టి మీకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావంలో యుగేగము మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగొన్న తండ్రి ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభావ మీ స్వరం మాతో మాట్లాడారు ప్రభా అంత్రి నేను మేము నా తండ్రి నాకు మీ యొక్క వాక్యం భారంతోనే మేము ప్రకటించాలా ప్రభావ ఆత్మల భారంతోనే ప్రకటించాల నాయన మీ అసూయతో ప్రభా వాక్యం ప్రకటించకూడదు ప్రభా తండ్రి అది వాక్కు కాదు ప్రభా నా తండ్రి ఆత్మల భారం కలిగి అప్పుడే నాయన మీ యొక్క వాక్కు వస్తుంది ప్రభా అది నెరవేరుతుంది ప్రభా కాబట్టి నా తన అయితే మేము ముందుకు సాగల అన్న ఎటువంటి కోపం కానీ క్రోధంగా అయినా తండ్రి ఎటువంటి శారీరకమైన సంబంధం ఎటువంటి శరీర క్రియలు ఉండడానికి వీళ్ళదు ప్రభా ప్రతి దూరపరచమంటే రాల్సిన్న మీ ఆత్మలనైనా దీని దినం తండ్రి మేము బలపడటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి కూడా ఆశ్రయించకుండా ప్రభా ఈ దుర్నితని సమస్య మాకు అవసరం లేదు చీకటితో మాకు సాంగత్యం అవసరం లేదు ప్రభావ చెడు విష చెడు ప్రణులతో మాకు అవసరం లేదు ప్రభావ అతని నేను ఎంతో నాయన మమ్మల్ని మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన ప్రభావా ఆ కలవరిశ్రెల్లో మమ్మల్ని శుద్ధీకరించారు ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరిచిన ప్రభావ ఆ పరిశుద్ధ తన ఏ మరంక మీద పడకుండా మేము కాపాడుకోవాలి ఎల్లప్పుడూ నా తండ్రి మేము జాగ్రత్తలు తీసుకోవాలా ప్రభా లేకపోతే నాయన మేము భయంకరంగా నశించిపోతాం ప్రభావా యొక్క జాగ్రత్తతోన్న ప్రభావ మేము నరకంలో పడవే పడతాం ప్రభావా అటు రీతిలో మేము తండ్రి ఆయన ఎలా నీ వాక్యాన్ని ప్రకారం మేము జీవిస్తున్నా అయినా మహిమని తీసుకుని రావాలా ఏ ఒక్కరి గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఒక్కరిని ఆత్మను వివేచించినా ఆయన రీతిగా మేము జీవించడంకు సహాయంగా ఇచ్చేయండి నాయన మీ యొక్క కృపారణ ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావా మీ సేవలో ముందుకు సాగుతుండగా ప్రభా నాయన మేము వెళ్ళే విశేషమైన సేవ జరగాల ప్రభ తండ్రి మీరేనా మీ యొక్క అగ్ని దింపండి తండ్రి మీరు జరిపిస్తారు ప్రభావ మాకు నమ్మకం తండ్రి ఆయన మీకు మొరపెడుతున్నాం ప్రభావ మీరేనాయన మీ యొక్క మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభావ ప్రతి ప్రభా మీరు దూరపరిచిన తండ్రి మీ వేళ ప్రతి చోట మీరు క్యాలు జరిపించమని ప్రార్థన తర్వాత నైన్ పేర్లో పాల్గొన ప్రతి ప్రదర్శన సిస్టర్స్ మీరు ఆశీర్దించండి ప్రభావ గ్రూప్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభావ మీరే తోడు ప్రభావా సమస్యలను తీసి వేసినాయినా మీ యొక్క శాంతి సమాధానం దయచండి ప్రభావా ఆత్మాభిషేకంతో నింపినా మీ సేవలో మరింత బలంగా ప్రతి ఒక్కరిని వాడుకొని ప్రతి బలహీనత నుంచి వేపించండి ప్రభావ ప్రతి చీకృత్తి మన కీల నుంచి తెగుల నుంచి కాచి కాపాడండి మీ సాక్షులుగా ప్రతి చోట ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభావ హస్టర్ను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావాన చిన్న మీ సాక్ష్యం విన్నాం ప్రభావం మీరు స్వస్థత కార్యం మధ్యతను మొదలుపెట్టారు ప్రభావ నన్న సంపూర్ణ స్వస్థ మీరు అనిపిస్తాను మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభా నేను మీరు కార్యం జరిపించబోతున్నారు తండ్రి మేము ఎందుకని విశ్విస్తున్నాం అందుకే మీకు కృతంగా తస్థులు స్వచ్ఛాలు చేసుకుంటున్నాం ప్రభా తను సాక్ష్యం చెప్పాలా ప్రభావ మీరు తండ్రి మిగిలిన సమస్య ఏదైతే ఉందో ప్రభావ ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా ఏదైతే ప్రాబ్లం ఉందో సంపూర్ణంగా నన్ను స్వస్థత దయచేసి నేను మీరు మీ మీ నామాన్ని మైమను ఉందండి అదే రీతిగా సామీ బ్రద బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరైతే నాయన తన బ్రెయిన్ క్లాట్ ఉందో ప్రభావ ఆ క్లాట్ ఏసుక్రీస్తు నామంలో పోవాలా ప్రభా నా తన మీరే సంపూర్ణ స్వస్థను ప్రకటిస్తున్నాం ప్రభావ మీ ఏసుక్రీస్తున్న నామం తండ్రి మీరైనైనా కార్యం జరిపించి మీ నామాన్ని మహిమనందండి మీ సాక్ష్యాలు లేవనితండి ప్రభా నా తండ్రి చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి మీరైనా బిడ్డకు సంపూర్ణమైన జీవను అనుగ్రహించండి ప్రభావ ఆ తండ్రి అనారోగ్యం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏసుక్రీస్తు నామం సంపూర్ణ స్వస్థత కలుగును కాక నా తండ్రి మీరైనా ప్రభావ కార్యం జరిపించి మీ నామానికి మహిమ నందమని ప్రార్థిస్తున్న అదే రీతి ఆ సిస్టర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ యొక్క అనారోగ్య సమస్యలతో నేను హాస్పిటల్లో జాయిన్ అయింది ప్రభావాన్ని మీరు నైనా సంపూర్ణంగా స్వస్థ పరిచయం ఇంటికి నడిపించండి వేరుకుంటున్నాను తండ్రి నిలబెట్టండి ప్రభావా తండ్రి యొక్క క్యాన్సర్ సమస్య నుంచి కూడా తండ్రి మీరు విడుదల కల్పించబోతున్నారు మేము నమ్ముతున్నాం ప్రభావాన్ని మీరే నైనా మీ నామానికి మహిమ ఉందన్న మీ కార్యాలన్నీ మీరు జరిపించు ఎన్నో విశేషమైన తండ్రి సాక్ష్యాలు మేము వింటున్నాం ప్రభావాన్ని మీరే ఇంకా ముందుగా నడిపించిన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం మీరు బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ తల్లి మీరే తోడు అయిన ప్రభావ అన్ని విషయాల్లో వర్క్ విషయంలో గానీ ఆఫీస్ విషయాల్లో గానీ ఇంట్లో కానీ మీరే తోడైనా ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం దండి చిన్న బిడ్డను ముట్టండి కాకైనా సంపూర్ణ స్వస్థతను మంచి జ్ఞానము తెలియదు దయచేయండి ప్రభావాన్ని ప్రభావి సేవలో బలంగా వాడుకోండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాండి ప్రభావ తెలు తెరిచేరకుండా కాపాడండి ఆయన మీ నామంలో విశేషమైన సేవ జరిగించడం కృపణను గ్రహించమని నా తల్లి వరంతా మీరు అక్కడ సిద్ధపడినైనా అనేకలు సిద్ధపరిచపను దయచేయమని ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీ స్వరం ఇన్నిటను మీరు ఇచ్చిన గొప్పదైన కృతజ్ఞత స్థుత్రులు స్తోత్ర చర్చించుకుంటున్నారు నిశ్రీస్తు పరిశోధన మమ్మల్ని ప్రార్థించి వెళ్తున్నాను తల్లి ఆమె స్తోత్రం ప్రభావ సర్వశక్తి మంత్రి వందాలి అబ్రహాం సాఫ్ యాకలో గొప్ప దేవా నిన్న నీరు నిరంతరం ఏకరీకు ఉన్న తల్లి కర్లో కొన తల్లి నీకు వందాలి సయ్యా నీకే స్థుతులు శోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవా ఈ దినవంత మీ సాయం నడిపించిన నేను నూతనమైన కురుకర్మ కనిపించడానికి వందాలిసయ్యా నీకే స్థుతులు సోతాలు అర్చించుకున్నవైనా నా దేవన ప్రభావ నీకే మహిమా గణత ప్రభావాలు సమర్పించడం వేన గొప్ప దేవానికి వందలేసా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ సంగతిలో గడిపే భాగ్యాన్ని దాన్ని మీరు మించారు వాకేంద్ర ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావానికి వందాలేసయ్యా నీకే స్థులు సోతాలు అర్చించుకున్నవైనా బహుశ్రమల కాలంలో బైక్ అని ఇక్కడి కాలంలోనే ఉంటుందిగా ప్రభావ ఆయన రీతిగా జీవించాలా ప్రతి దశలో మీ ఎట్లా జాగ్రత్తగా జీవించాలని మన ప్రతి దశ మీకు ప్రీతికరంగానే వైభక్తులు కలిగి జీవించ మమ్మల్ని తయారీవనం ప్రదేశం అనేకలు ప్రేమ చాలారిపోతుంది ప్రవా అలాంటి కాలంలో ఉంటున్నప్పుడు ప్రభావ మీరు చూపించిన కలవశలో ప్రేమని మర్చిపోకున్న ప్రభ ప్రతి దశలో ప్రభుత్వం ధ్యానిస్తూ ప్రభావా అందులో మేము జీవిస్తూ అనేక ప్రభావిని ప్రేమ ప్రకటించాలా అనేకలు ప్రవా సిగ్గర మేము తీసుకుని రావాల ప్రభావా ఇక కాలం బహుసమయం చాలా తక్కువ ఉంది ప్రభావ ఆయన ఇస్త ప్రకర్షించిన ప్రతి ప్రవసాన్ని నెరవేర్చడానికి నష్టం కూడా సంభవిస్తుంది ప్రభ ఇంత భయంకర కాలంలో మేము ఉంటుండగా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలని సహాపడండి నా దేవ ప్రభావానికి వన్నాయ గొప్ప దేవానికి అర్చించిన రోజు శిష్యులు నుంచి మీరు ప్రాధిష్టం దేవాడని తాకని ప్రభావిడకు సంపూర్ణ స్వస్థత దాష్టం హై ప్రాబ్లం సంపూర్ణంగా హీలింగ్ అనుగ్రహించిన ప్రాధిష్టమైన గొప్ప దేవన తన్ని మంచి ఆరోగ్యం దాని ఇంప్రూవ్మెంట్ ఇచ్చానికి వన్ పూర్ణ స్వస్థత కలుగుతాకేసు క్రీస్తు పరిషత్ నామన హలయ మీరే స్వస్థపచ్చాను ఆత్మీయంలో సంపూర్ణంగా మీరు అధిగమించండి ఆ రీతిగా ప్రభావ తండే ప్రభావ సేవలు మీరు బలపచ్చు నూతన అభిషేకం మీ సేవలు బలంగా వాళ్ళు మంచి ఆరోగ్యం దండి ఆ జాబ్ కార్యం జరిగించి మంచి జాబ్ అనుగరించండి ఆటంకాన్ని కొట్టువేసి మీరు ఆర్థిక ప్రభావ కవిత స్థితి గురించి మీకు ఆదిష్టం దేవాడ ముట్టని ప్రవా హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ప్రవా ప్రతి అనారోగ్యానికి సంపూర్ణ వృధాలు ప్రకటిస్తున్నాం ఏ సీకరిస్తున్నా ప్రభావాం హీలింగ్ అని గురించాను మీకు ఒక సాక్షిని పెట్టుకోండి ఆర్థిక ప్రభావించి మీకు ఆదిష్టం ప్రభావం ఉన్న ఆ బెయిన్ క్లాట్ ఏడు కరిగిపోను కాక హాల్ ఆ బ్రెయిన్ మీ తాకాని సంపూర్ణ స్వస్థ దయచేసి ప్రవా మీకు ఒక సాక్షిని పెట్టుకున్నంత ఓ దేవాల రక్షణ మార్గంలో నడిపించేంత ఆదిష్టం గొప్ప దేవానికి వందలు ఆ రీతి చిన్న బాబు గురించి మీకు ప్రాధిష్టం దేవా బిడ్డని స్వస్థ పక్షానికి వందలు తావా అప్పటికి సంపూర్ణ హీలింగ్ స్వస్థత కలుగును గాక ఈసీ క్రిస్త నామీయ మీరే స్వస్థపచ్చని మహమనందని ప్రవ తీస్త ప్రతి అంశాలు మీరు కార్యం జరిగిన గ్రూప్లో ప్రతి ప్రదర్శిస్తానందని ఆశ్రయించభిషేకించి మీరు శాసనం పెట్టుకోండి మీరు ఆపడి తోలుగుని ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా మీరు సర్వలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు మరి ముఖ్యంగా ప్రభావ అనుకు శిష్యులు చేయమైన తర్వాత మీరు చేయాల ప్రవా ఎక్కడ పోయిన తర్వాత శిష్యులుగా తయారు చేయాలి రాజ్య స్వార్థ మీ సకల జన్ ప్రకటించలేన శిష్యులుగా తయారు చేయాల ప్రభావా ప్రతి ప్రాంతంలో వాళ్ళ సేవలు ముందు అందరి నటించిన ప్రాధిష్టమైన గొప్ప దేవ పేరు ముట్టని బలపరచండి నూతనంగా మీ అభిషేకం కల సేవలు మీరు వాడుకోండి మంచి ఆరోగ్యంగా ఇచ్చిన ప్రభావా తన కుటుంబంలో ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభావా ఆర్థికంగా మెరుగుపరచండి గొప్ప దేవస్థితి ప్రభావ కుటుంబం శాంతి సంబంధం ఇచ్చేయండి గొప్పది చిన్న దీవించి ఆశించి గొప్ప సేవకులు మీ తయారు చేయండి బలపరచండి ప్రావా మంచి ఆరోగ్యం తెచ్చేయండి స్థలంలో ప్రతి ఆటంకానికి కొట్టు మేము ప్రాధమైన రిజిస్ట్రేషన్ ప్రాధిష్టమైన గొప్ప దేవానికి వండాలి ఇంకా సేవలు ఇంకా బలంగా వాడకుండా అనేక మంది విషయాలు మీరు బయలుపరచండి ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకుని ప్రాధిష్టమైన ప్రవనా ముట్టని ప్రభావ మంచి ఆర్గాన్ని మీ పర్వాలేదు ప్రభావాన్ని విషయాలు బయలుపరుస్తున్నారు అనేక ఇంకా మంచి ఆర్గం వచ్చి అనేక మంది విషయాలు బయలుపరచండి ఇంత చుట్టూ అగ్ని కంచిన ప్రావా చిన్న ఇతరు పిల్లల చుట్టూ మీ కంచి వేసి మీరు కాపాడు గొప్ప సేవతో తయారు చేయండి నూతనంగా అభిషేకి ప్రవా ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకుని ఉద్యోగ స్థానంలో ఉంటే స్థితిలో నిలబెట్టింది ఇస్త ఆర్గం చేయండి బలపరిక వాడు అన్న బంధువులు కుటుంబం అందరూ ప్రభావ ఇంకా ఆత్మలతో నడిపించండి సరస్వతి నటించి మీకు శాసన పెట్టుకుని మీరు ఆకరం ప్రవా చివరి కాలంలో ప్రభావ ప్రశలో పూర్ణ జాగ్రత్తగా మేము జీవించిన కష్టాలు వచ్చినా కానీ ప్రభావాన్ని షేధిస్తుంటూ ప్రభావా సాగిపోవాలి కానీ సేవా చిత్రులు నటించి మీరు ఆక చింతపంచుకోవాలి ఇంకా ఎందులో ప్రార్ కుటుంబాలను ఆశ్రయించి మీ సమాధానం ప్రతి ఒక్కరి ఆత్మిక బలకొచ్చి ప్రతి చోట పరిశుద్ధురైంది ఏసఐ నాయన రక్షక మీ మందరము ఈ మధ్యాహ్న సమయం అందు కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు ఏసై ప్రభా నాయన మీ మందరము ప్రభ ఎంతో మందిని మీ వైపుకు తిప్పి ప్రభా మీ సాక్షులుగా నిలబెట్టడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి సయా ప్రభా నాయన రక్షక మేము మా సొంత విషయాలకు సొంత మీ పని కొరగా మేము ని అలొకేట్ చేసుకొని ముందు కొనసాగులాగా అనుగ్రహించండి సయ్యా ఆ అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రే చేస్తున్నాం విషయ సామ గురించి ప్రే చేస్తున్నాం విసాయ ప్రభాని అపకంపించుకోండి సై ఒక క్లాట్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా కరిగించి వేయండి సయ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈస బిడ్డలను కూడా కాపాడం సయ నాయన రక్షక లాగే సిస్టర్ కవిత గురించి ప్రే చేస్తున్నామేసయ తనకేమి డైజెస్ట్ కాక ప్రభ మోషన్స్ అయ్యి అడ్మిట్ అయ్యింది ప్రభా తన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి సై శక్తిని బలాన్ని అనుగ్రహించి ఫుడ్ ఇంటేక్ పెరుగులాగ్న అనుగ్రహించండి సై ఆ క్యాన్సర్ అంతటినీ తీసివేయండి సై ఏసునామంలో ఆ క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోను కాక ఏసునామంలో ప్రభా నాయన రక్షక లాగే సిస్టర్ బాబు గురించి ప్రే చేసిన ప్రభా బాబుకు కొంత హీలింగ్ అనుగ్రహించారు సేవనాలి బాబుకు ఆక్సిజన్ అంతా తీసివేసి న్యాచురల్ గా బ్రీతింగ్ చేసుకునే లావును అనుగ్రహించండి సేయా మాకు ఆక్సిజన్ ఇచ్చేది మీరే ప్రభా నాయన రక్షక జీవవాయువును మీరే ఉతారేసే రక్షించండి సేయా ప్రభావి గ్రూప్ సభ్యులు అందరినీ కాపాడండి సేయా ఇంకా ప్రతిరోజు ఎంతో మంది ప్రేయర్ జాయిన్ అయి ఆత్మీయ మేళ్లు పొందు లాగ్న అనుగ్రహిస్తారని ప్రభా అందరినీ కాపాడతారని అనారోగ్యాలతో బాధలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానే సార్ పేదలను విధ వారాలను జ్ఞాపకం చేసుకుంటున్నానే సార్ వారి నీడ్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేయండి సార్ అలాగే నాటి నిరుద్యోగుల గురించి ప్రే చేస్తున్నామే సార్ వారికి ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించి మీరు సిద్ధపరచబట్టిన జాబ్స్ ని మీరు ఈ కొద్ది విన్నపములు క్రీస్తు ఏ స్నాభం పెరిట పాపని అతి వినయంగా వేడుకొని చిన్నాను దేవ ఓమేన్ మన ప్రవైన ఏసీ కృష్ణక కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆమెన్ ఆమెన్ గుడ్ ఆఫ్టర్నూన్